స్క్రీన్ చూడటం ఎక్కువ ముఖ్యం నన్ను చూడంటానా ఈ తంత నేను మారను నా రంగు మారదు నా తెల్ల మారదు ఏమీ మారదు అందుకని దృష్టంత స్క్రీన్ మీద పెట్టాలి నా శబ్దం ఎక్కడున్నా వినబడుతూనే ఉంటుంది కాబట్టి నా శబ్దంతో మీకు ఇబ్బంది లేదు అక్కడ ఉన్నదంతా నేను ఇచ్చిపోతాను అందువల్ల అక్కడ కనబడుతున్నది ఏదో వేరే అని చెప్పడం తొందర అది మొత్తం మీ దగ్గర ఉన్నట్టే లెక్క ఇంటర్నెట్ అడ్రస్ నేను ఇస్తాను నేను ఈమెయిల్ అయ్యి కావాలంటే వాళ్ళకి పంపిస్తారు లేదు ఇక్కడ మన వాసు క్లబ్స్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేస్తున్నాను మీకు అందించే ఏర్పాటు ఏమైనా అంటే చేసుకోవచ్చు హార్డ్ కాఫీ క్రిట్ చేసి తీసుకోవచ్చు సాఫ్ట్ కాఫీ నాకే అర్థం కానీ స్టార్ట్ చేద్దామా Welcome to this session on Becoming Better, being organized by Waspree Clubs. My name is <laughs> the University <laughs> of the University. We are looking at the first Gurdjyansh Kovachin. Our slides are in English. Our Upanyasa is 80% <laughs> of 80% of our Upanyasa. We are looking at the first Gurdjyansh Kovachin. మీకు ఏదైనా అర్థం కాకపోతే నిర్మోహమాదంగా నన్ను ఆలోచన అమాయకంగా పుట్టినటువంటి మనం తెలివి తెలుసుకోవటం మొదలు పెట్టాక ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటే ఒక్కొక్క చర్య తొలగిపోతూ ఉంటే చివరికి మనిషికి మిగిలే తాను తాను ఆలోచించింది తాను తెలుసుకున్నది తాను నేర్చుకున్నది తాను నేర్చుకోవాలనుకుంటున్నది ఇందాక మన డంపా నాగేశ్వరరావు ఒక మాట అన్నాడు ఏమిటది తెలియదని తెలుసు తెలుసని తెలియదు తెలియదని తెలియదు అని నాడు క్యాలకలైజేషన్ దీని టూ బై టూ కేతాము అంటే తెలుసు తెలియదు తెలుసు తెలుసు తెలుసు తెలియదు తెలుసు తెలియదని తెలియదు ఫోర్ కాంబినేషన్స్ లో వస్తాయి ఏదైనా కూడా గ్రోయింగ్ అప్ ఈస్ లర్నింగ్ మోర్ అండ్ మోర్ ఆ శ్వాస వదిలిపెట్టేంత వరకు మనం నేర్చుకుంటూ ఉండటం భగవంతుడు మనల్ని గుర్తించాము ఎప్పుడైతే నేర్చుకోవటం మానేశావో అప్పుడు నీకు జీవించటం వృధా అనేటువంటి సత్యాన్ని గనక మనం గుర్తించినట్ైతే ఆఖరి శ్వాస వదిలిపెట్టేంత వరకు అది ఎనభై ఏటో తొంభై ఏటో తొంభై ఏటో ఎనభై ఏటో మనకు డీటెయిల్స్ తెలియదు తెలిసిందల్లా ఏంటి వైఆర్యు ఎలైవ్ ఈ వైఆర్యు ఎలైవ్ కు ఫండమెంటల్ ప్రశ్న ఏంటంటే వై హూ టేక్ బర్త్ ఎందుకు పూటారు తెలియస్తారు ఎప్పుడు పోతావు అస్సలు తెలియదు సార్ ఈ పుట్టుకకి చావుకి మరణానికి మధ్య ఉన్న శ్వాస తీసుకున్నంత సేపు ప్రతి తీసుకుంటున్న శ్వాస నీవు మంచిని నేర్చుకోవటానికి స్వీకరించడానికి వదిలిపెడుతున్నటువంటి దుర్గంధ భూ కార్బన్ డైఆక్సైడ్ నీలో పరిహరించవలసిన విరమించవలసిన మానయ్యవలసినటువంటి అవలక్షణాలకు బలహీనతలను వదిలిపెట్టడం కోసమే నీకు భగవంతుడు శ్వాస ఇచ్చాడు నేర్చుకునే మేధస్సునిచ్చాడు ఈ రెండింటి పరస్పర సంబంధాన్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి వెనుక ఆడినట్లయితే శ్వాసపాటి శ్వాస నిద్రపోయి నిద్ర అర్థం కాదు మనకు కొన్ని విషయాలు అందుకోసం అని చెప్తున్నా ఎందుకయ్యా మనకు బాగుపడాలి సమాజం ఎందుకు బాగుపడాలి వ్యక్తులు ఎందుకు బాగుపడాలి దేశం గురించి ఎందుకు పట్టించుకోవాలి పట్టించుకుంటే నా ఆత్మ ఇది మనిషి యొక్క సహజమైనటువంటి పాపం అంటే మనకే బాగుపడాలి అందరికి సర్వేజనా సుఖిమోభవ లోగా సమస్తాను సమస్తలోకాన్ సుఖమో అనేటువంటి ఒక విశ్వ మానవ సౌభాగ్యత్వ భావన దీనికి ఆధారం ఎక్కడుంది మనకు దేవుడి మీద నమ్మకం సమస్తము ఆ దేవుడి నుంచి వచ్చిందనే అనౌరణీయాన్ని మహతో మహీయా అని చిన్నవాడిలో చిన్నది అత్యంత చిన్నది ఏది అదే తత్వం పెద్దవాటిలో అత్యంత పెద్దలేది అదే భగవత్వం సర్వేశ్వత్ర ప్రాణం ఉన్నా ప్రాణం లేని చేతన చేతన అంటారు అంటే కదిలే కదలని రెండింటిలోనూ అదే భగవత్ తత్వం ఉంది అని చెప్పండి చెప్తాడు ఎప్పుడైతే అదే భగవత్ తత్వం ఉందో అందరూ ఒకటి అనే భావన ఉండాలి అందరూ ఒకటి అన్నప్పుడు అందరూ బాగుపడితే నేను భావపడ్డట్లే ఇప్పుడు మేమిద్దరం రాత్రి టికెట్ కున్నాం అవునా ఆయనకేమంటది అని నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి అది అని ఉంటుంది సహజం నాకేమవుతుంటుంది దోస్తులమే కాకెట్ కు ఫస్ట్ ప్రైజ్ రావాలా మాకు సెకండ్ ప్రైజ్ వస్తే రా అని నేనేం పట్టించుకోనని నేను అనుకుంటా ఇట్లా ఏమవుతుందంటే ఎవరికి కేవలం తమ స్వార్థ తమకే లాభం కలగాలని అనుకోవటం వల్ల ఇతరులు ఎవరు నీకు లాభం కలగాలని అనుకోకుండా ఉండటం వల్ల అందరూ అందరి నష్టాన్ని కోరుకుంటున్నారు అందరూ కలిసి బాగుపడడం అద్భుతమైన సత్యం పోని నాతో పాటు బాగుపడతాడు మనలో అసూయ ఎక్కువ గవం ఎక్కువ తిక్క ఎక్కువ వీటన్నిటితో ఎవ్వరి బాగును కోరకుండా ఎవరికి వాళ్ళు తమ స్వార్థ చింతనతో తమ బాగును మాత్రమే కోరుతూ ఉన్నందు పదే సార్ ఏమవుతోంది ఇంకెవరు బాగుపడ్డానే సహించను కడుపులు మంట గల్లలో నిప్పులు దీని నుంచి ఎప్పుడైతే మనిషి బయటపడతాడో అప్పుడు జీవితం యొక్క సత్యం అర్థమవుతుంది ఆధ్యాత్మికత అర్థమవుతుంది జీవించాల్సిన పద్ధతి తెలుస్తుంది హంబుల్ అంటే సింప్లిసిటీ అంటే సాధారణంగా ఉండటం అర్థం అవుతుంది గొప్పవాళ్ళు అవటానికి కావాల్సిన విధాలు అక్కడ ఉంటాయి వై బికెటర్ టు సక్సీడ్ ఇన్ మితిలోనే ఉండిపోతే మనం జీవితంలో బయట రా ఇప్పుడు మీకెంత మంది సార్ పిల్లలు పాప ఇన్నేండు మదన్ మోహన్ గారికి ఒకటిన్నర సంవత్సరాల పాప ఉన్నది వాళ్ళ ఇంట్లో పాప బాగుంటది ముద్దుకుంటుంది ఎత్తుకుంటావు కదా పర్మనెంట్ గా పాప అట్లనే ఉంటది నీకు ఇష్టమైన అదేంటి సార్ పాప బాగున్నది ముద్దుకున్నది ఎత్తుకుంటున్నావు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు ఏదైతే వయసున్నదో పర్మనెంట్ అర్థమే ఉంటుంది కరగాలి పెద్దవా నీ పెంచి ఆ పెంచిన ఆనందం పొందాలి కాళ్ళు కలిగి ఒక హలే పెట్టాలా జీవితంలో కష్టాలు ఇంత రెండు ఉంటాయి అమ్మా నా చేతనేది నేను చేసింది నీ కోట నీ అనుకో అలే చెప్పాల ఉండొచ్చు కానీ నేను నా డ్యూటీ చేయాల డ్యూటీ చేయని నేర్పించాలి మీకు అర్థమైందా సో ఈ చిల్డ్రన్ రిమైన్ చిల్డ్రన్ అంటే పిల్లలు పిల్లలుగానే ఉండిపోయినట్టయితే ఈ సమాజంలో ప్రగతి ఉండదు పిల్లలు పెద్దవాళ్ళు అవే మరి మన పిల్లలు పెద్దోళ్ళు అనేది మనకు చూడడం కానీ అంటే నదీ ప్రాణంలో ఏ విధంగా కొత్త నీళ్ళు వస్తూ ఉంటుంది పాదరిక సముద్రంలో కలుస్తూ ఉంటుందో అదే పద్ధతిలో కొత్త వాళ్ళు కొడుతూ ఉంటారు ఉన్నవాళ్లు జరుగుతూ ఉంటారు కొందరు ఖాళీ చేస్తూ ఉంటారు ముసలి కొందరు ఖాళీ చేస్తారు కొందరు తొందరపడి ఒక చిన్న పాట అవుతుంది గుర్తుందో లేదో తొందరపడి ఒకే కూసింది అర్జెంట్ గా కూసి ఏదో అయింది మనకు రాస్తాడు అది అంటే మీ సామర్థ్యం పెరగలరు నైపుణ్యాలు పెరగలరు మనస్తత్వంలో ఒక విషాల తత్వం ఏర్పడగలరు సత్తా పెరగలరు ఎదుటి వ్యక్తితో పోల్చి చూస్తే మీకు మీపై ఉన్న ఆత్మవిశ్వాసం పెరగలదు ఎదుటి వాళ్ళు పెరగకూడని కాదు పెరగండి వృద్ధాహానికి నేను ఇద్దరం రన్నింగ్ చేసి చేస్తామని అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాళ్ళకి ఫస్ట్ వచ్చిందో నేను సెకండ్ వచ్చినా సరే ఎవరొకరు ఫస్ట్ వస్తారు ఎవరొకరు సెకండ్ వస్తారు ఇప్పుడు నా అందిస్తే ఏముంటుంది నేను ఫస్ట్ రావాలి మూడు నెలల రోజు నేను ప్రాక్టీస్ చేస్తాను కాంపిటీషన్ పెట్టినప్పుడు ఫస్ట్ రావాలని సెకండ్ రావాలి ఆయనకుంటున్నాడు పన్నెండు ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాయి రీప్లేస్ చేసి నేను ఫస్ట్ క్వశ్చన్ తెచ్చుకుందామని అనుకుంటా ఇది హెల్తీ కాంపిటీషన్ ఆరోగ్యకరమైన పోటీ అని అన్నారు ఆరోగ్యకరమైన పోటీ ఉన్న సమాజం అభివృద్ధి చెందుతుంది అనారోగ్యకరమైన పోటీ ఉన్న సమాజంలో కట్ కాంపిటీషన్ గొంతులు పోసేటువంటి పోటీ నిర్దే బాగు పోటీ నేను నాకు రాగణ పర్వాలేదు వైన మాత్రం ఇప్పుడు నేనే మాకు కావాలి నాకు కావాలి కరెక్టే నీ కావాలి నువ్వు అనుకుంటావు కరెక్టే మరి మనం ఇద్దరిని కలిసి చేస్తాం కరెక్టే నాకు రాకపోయిన పదవులే కదా ఆయన మాత్రం రావడం లేదు దీని వల్ల ఏమవుతున్నాడు అంటే ఆయన నాకు రాకపోయిన పదవులేదు అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా మిత్రుల యొక్క సంక్షేమాన్ని చూడటం లేదు ఇతరులకు అపకారం జరిస్తే బాగుంటుంది ఇతరులకు రాకపోతే బాగుంటుంది అనేటువంటి నెగిటివ్ చేత మనం జీవితంలో ఈ ప్రత్యేక స్థితి ఏర్పడుతోంది ఇది వచ్చిన చెప్తాను మీరు అందరూ వాళ్ళే మైనస్ ప్లస్ ఈ రోజు మనం చేసుకుంటాం మ్యాథమెటిక్స్ లోనే మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది రియల్ లైఫ్ లో మైనస్ ఇటు మైనస్ ప్లవన్ మైనస్ అవుతుంది తప్ప ప్లస్ ఉన్న ఒక్క బలహీనతకు మరొక బలహీనత వచ్చి చేస్తే బ్యాలెన్స్ ఉంటుందని అనుకుంటున్నారని బ్యాలెన్స్ కాదు రెండింటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్యూచర్ బైక్ సత్య భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనుకున్నది జరుగుతుందో జరగదో అనుకోన జరుగుతుందో మన విషయాల్లో ఏం జరుగుతుందో ఇతరుల విషయాల్లో ఏం జరుగుతుందో మనకు కెరియర్ మరి పాడంలో ఎందుకు అంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మన భవిష్యత్తును మనం నిర్ణయించవచ్చు స్వామి వివేకానంద ఒక బ్యూటిఫుల్ మాట ఉంటాడు యువర్ డెస్టినీ ఈజ్ యువర్ హ్యాంగ్స్ అని చెప్పాలి అంటే ఈ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది మనం ఒక్కోసారి చాలా భావించవచ్చు కాబట్టి చేతిలో ఉన్న గీతలు చెప్తున్నాడు కాబట్టి ఈ గీతలు చెప్తే నీ ఆయుష్యంతో ఐశ్వర్యము ఎంతో పిల్లలు ఎంతో పొందాలని చెప్పాలని నీవు చేస్తున్న నిర్ణయాల వల్ల చేస్తున్న పనుల వల్ల వస్తున్న ఫలితాల వల్ల నీ మనస్తత్వం వల్ల నీ భవిష్యత్తు దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మంచి నిర్ణయాలు చేస్తే మంచి ఫలితాలు ఫలితాలు చెడు నిర్ణయాలు చెడు ఫలితాలు మంచి ఆలోచనలుంటే మంచి ఫలితాలు మంచి సంకల్పాలుంటే మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి చేతలు మంచి ఫలితాలు మంచి భవిష్యత్తు అందరికీ ఒక ఫలితాలు ఈ మంచి అభివృద్ధి చేసుకోవటం విటమిన్ పెటర్ లో ప్రధానమైన అంతఃత్రం అవును పది నిమిషాల నుంచి మాట్లాడుతున్న సంఘటన ఇదిలో ఉన్నారే లేదు అటువంటి కానీ అంత మా బస్ డ్రైవర్ సాఫ్ రెస్ట్ తీసుకుంటున్నాడు స్టీల్ ఆగి ఉన్నది నేను తోడు పెడుకోలేకొచ్చిన ఇంపార్టెన్స్ ఆయనకు మధ్యలో పట్టలు పెట్టిన సైవర్ కో పైలట్ ప్లాట్ ఏరోప్లెయిన్ కి కో పైలట్ ఉంటాడు కదా సో అది ప్రిపేరింగ్ తగ్గించాగబాడీ ఈ రెండు రోజుల కార్యక్రమంలో మీ నుంచి ఆశిస్తున్నది ఏంటంటే మీరు క్షీమ పుట్టినంతైనా ఆలోచనల్లో మార్పు వచ్చి మేము బాగుపడాలనేవి స్వార్థ నిర్ణయాన్ని తీసుకుంటే మరొక్కరిని బాగుపరచడానికి ప్రయత్నం చేయలేదు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు మన వాస్తుని క్లవ వాళ్ళు కావచ్చు పత్తితోళ్ళు కావచ్చు ఎవరన్నా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని బాగు చేయడానికి తెలిసింది తెలియజెప్పడానికి పరచుకోవడానికి గను అప్పుడు ఏమవుతుంది ఒక్కరి సమాధానం బాగుపడుతుంది ంగ్ బెటర్ టు ఇందులో స్వార్థం ఉంది కానీ ఈ స్వార్థంలో నేను బాగుపడాలి నా సమాజం బాగుపడాలి నా సమాజం బాగుపడితే నేను ఇంకా తేలిగా బాగుపడతాను వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తాను ఇది నేను ఊకే బీకన్ చెప్పని అనుకుంటున్నాను అవునా ఇందులో సగం నీళ్లు పోసాడు ఒక బౌల్ చేశారు బంత్ చేస్తే ఒకడు ఫ్లోట్ అవుతుంటాడు రైట్ నేను ఆ సీసాలోంచి కాసేపు నీళ్లు పోస్తూ పోయా ఏం జరుగుతున్నప్పుడు వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది దాని బంతి ఆటోమేటిక్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది సమాజంలో ఒక నాటం బాగుంది సార్ అని మొత్తం సమాజం బాగుంటే ఆ సమాజంలో నేను ఒక భాగమే కదా నేను ఏది సమాజం లేదు కదా మరి నా నగదు ఉంటది ఈ సత్యం నాకు అర్థమైంది నాకెన్నో సత్యాలు చేయక తెలిసిన దాని నుంచి మనం నేర్చుకోగలుగుతాం వాట్ వాలి సాధారణంగా నేను యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయ్యాను కాబట్టి సంవత్సరం పాఠం చేద్దాం చదివేవాల్సి అవుతారు చివరికి వచ్చి పేపర్ లేదు సార్ సిలబస్ అది ఏ ప్రశ్న వచ్చినా చెప్పగలుగుతా అన్నది ధైర్యం నీవు సెట్ చేసిన పేపర్ ఒక ఐదు వేల చెప్పాలి సార్ ఐదు మూడు చెప్తే నలభై సంపాదించుకోలేనా నలభై కదా ఇట్లా ఆలోచించడం వల్ల తక్కువ స్థాయికి మనం మానసికంగా శిల్ అయిపోయి ఇప్పుడు మామూలుగా చెప్తున్నా మీ అబ్బాయి పాస్ అయ్యేది అనుకో సార్ మీరు సంతోషిస్తారా వాడు ఏమన్నారు తెలిసిన వచ్చి నాన్న వాడు టఫ్ పేపర్ సెట్ చేసిందే యాభై ఐదు వచ్చినాయి నాకు లేకపోతే అరవై వస్తుంది అంటే పోస్ అంతా బయటపడనిక హండ్రెడ్ మార్క్స్ ఇఫ్ యూ సెక్యూర్స్ ఎయిటీ ఎయిట్ బాస్కి వై హాస్ట్ నూరు మార్కులు రావాలి తెలుగులో ఆరోజు మాకు రావాలి అధ్యక్ష పేపర్ సెట్ చేసిందో నీకు ఎనభై ఏడు వచ్చినాయి హ్యాపీ నిజాయిత పన్నెండు వచ్చినాము అని ఎప్పుడైతే మీద అరగటం మొదలు పెడతారో అప్పుడు ఆ పన్నెండు మీద కూడా ధ్యాస నెక్స్ట్ ఇయర్ తెలుసుకుని వస్తాయి తొంభై రెండు వస్తాయి తొంభై వస్తాయి మార్పు అంటే ఏ నలభై వచ్చే చాలు ముప్పై ఆరు పాస్ యాభై వచ్చిందో మా ఇంట్లో గొప్ప వీలైదవుతున్నాను ఇది మాత్రం ఎప్పుడైతే ఇది మారుతుందో అసలు ఒక ఛాలెంజ్ అంటే ఏమిటో ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడం ఏమిటో యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం ఏమిటో మీ పిల్లలకు అలవాటు అవుతుంది హైదరాబాద్ లో ఒక బిర్లా మందిరానికి కానుకుంటే యాదీ యాదిగురు గుట్టే దిమ్మ తిరిగి తలదిరిగి పడిపోతూ ఉంటే ఏడుకుండా ఎట్లా చెప్తాను నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఉత్కృష్ట స్థితికి ఉదాత్త స్థితికి మనసు పడటానికి కావలసిన మానసిక స్థితికి అతని సంశుద్ధుడిదే ఒక ఇరవై తొమ్మిది క్వాలిటీస్ ఐడెంటిఫై చేశాన ఇంకా అసలు యాక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇచ్చిన వన్ అండ్ హాఫ్ అవర్ కాబట్టి నేను సెల్ఫ్ డిసిప్లిన్ తో కొంత కండస్ చేస్తున్నాను అది మొత్తం మీరు తర్వాత ఇస్తానన్నాను కాబట్టి మీరేం ఫీల్ అవ్వచ్చు కదా అంటే మంచి లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఉదాహరణ మనకు శ్రీకృష్ణుడు పాలిటిషియ్ చెప్తారు శ్రీరామచంద్రుడు అర్జునుడు విపుడు ధర్మరాజు చెప్తారు కదా వాళ్ళ గురించి మనం కొంత తల్లిదండ్రులు వినాలి రక్షణ పెడతారు అట్లా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి అది అంబానీ కొతులు కావచ్చు బారత్ ఓబామా కావచ్చు మరో ఏ రంగంలో ఉన్న పెద్ద మనిషి అయినా కావచ్చు ఎవరైనా కానీ ఏ రకమైన లక్షణాలు ఉండాలి అంటే ఈ ఇరవై తొమ్మిది క్వాలిటీస్ లో మీకెన్ ఉండవాస కొన్ని మేము ఏమనుకున్నాం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా ట్రెసిడెంట్ లో అయినా మా జిల్లాలకు మేనే పెద్ద ఫ్యామిలీ మాది గుడ్ ఎంత ఉన్నది ఎవరో ఒకరిని నేను అడుగుతాను సార్ మీరు మీకున్న ఒక స్ట్రెంగ్త్ అంటే మంచి క్వాలిటీ అనేది ఒకటి చెప్పండి మీద ఉన్న విశ్వాసమే జీరో టు టెన్ పాయింట్ స్కేల్ లో అంటే మీకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇప్పుడు చూడండి ఆ ని కూడా ఆయన అంటే చాలా నిజాయితీగా చెప్తున్నాను నాలో ఉన్న గొప్ప గుణం ఏమిటగా నీలో ఉన్న గొప్ప గుణం ఏమిటా నేను అడిగేది అడిగితే ఆయన ఏమన్నాడు అది నాకు మంచి స్ట్రెంగ్ అన్నాడు సరే అయ్యా జీరో టెన్ పాయింట్ లో నీకు నువ్వు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావో అడిగా ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ లిస్ట్ అండ్ అన్నాడు అలా ఇది నేను మీరు చెప్పదలుచుకుంటున్న పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఈ రోజున ఈ రోజు మీరు డీటెయిల్ తర్వాత ఏం చేస్తారంటే ఈ ఇరవై మూడు క్వాలిటీస్ ఉన్నాయి కదా ఒక లిస్ట్ తయారు చేస్తున్నాను వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి అంటే కంప్యూటర్ స్టైల్స్ ఎక్స్ఎల్ ఫీట్ ను తయారు చేసుకోవచ్చు డేట్ ఎయిటీ సెల్ఫ్ అంటే ఎయిటీన్ మే టూ థౌసండ్ ఉదాహరణకు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మీ స్కోర్ ఎక్కడ రాస్తుంటారు ఆయన ఫైవ్ ఫైవ్ మరి స్కోర్ యాడ్ లైక్ టు హ్యావ్ త్రీ మంత్స్ ఆఫ్ నౌ ఇప్పటించి మూడు నెలల తర్వాత ఈ రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏది వాసవి అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ కి ఇంత అందరూ రెండు రోజులు మొత్తం అన్ని విషయాలు చక్కగా అక్కడే వచ్చారు కదా మూడు నెలలలో మీరు మార్పు రావాలి ఏ మార్పు వచ్చిన సార్ మాత్రం ఒక్కో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ నాకు విధరంగా ఇందులో నాకు ఫైవ్ బై టెన్ అనుకున్నా మీరు టార్గెట్ పెట్టుకోరు రావడం జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నానికి ఆ ఫైవ్ బై టెన్ కనీసెన్ సెవెన్ బై టెన్ ను చేయాలి అర్థమయ్యాయి మీరు ఆయన ఒకరికి చెప్తున్నారు సార్ నాకు చెప్పడం లేదంటే గబా నిద్రపోతున్నా ఫైవ్ ఉన్నారా దోసో మరి నేను ఇదేనా పాలనిస్తారా ఇప్పుడు మీరు నిద్రపోతున్నే కారణం నేనే కదా నా ఉపన్యాసం వల్ల నిద్రపోతున్నాడే నిమ్మేత ఇలా సారీ సార్ మేము అంతకంటే కొన్ని డిస్టర్బ్ చేస్తున్నాం డిస్టర్బ్ చేస్తున్నాడు డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ మేము మరి డిస్టర్బ్ చేస్తున్నాం మరి ఏం చేయాలి ఉపన్యాసం ఎంత బాధ చూడండి మా ఉపన్యాసం ఎవరు ఏం చేస్తున్నారో చూడాలా మాట్లాడుతుంటే పైసలు ఎక్కువ సూచాలా నిద్రపోకుండా చూడాలా నిద్రపోయి గురక పెడితే ఒకరేటు గురక పెట్టకుండా నిద్రపోతుంది ఇప్పుడు మేము విషయం అర్థమైపోయింది కాబట్టి ఇలా మంచిగా సార్ నాకి అబ్బాయి ఇప్పుడు చిన్నదాంట్లో దూరం ఉంటుందా ఉంటుంది స్వీట్ ఉంటది పెరుగుంటది అన్నం ఉంటది ఆదేశం ముందే కొద్దిస్తారు మరి ఏముంటది కాదు ఇది గానే కాదు తప్పుది ఎంత తెలివో మనకి మనం చేసే తప్పులన్నిటికీ ఇంకొకటి జిబరాలు చేస్తామన్న రైట్ డోంట్ వర్ సో ఇలా దయచేసి మీరు ఒక సెల్ఫ్ స్కోర్ షీట్ అమ్మా నీ బలదేవి చెప్తారు నీలో నీలో నీకు నచ్చిన నీలో నువ్వు గొప్పగా నచ్చుకునే ప్రశంసించే గుణము క్వాలిటీ ఏమిటి హెల్ప్ చేస్తావనే మంచి గుణంలో జీరో టు టెన్ పాయింట్ నీకు నువ్వు వెళ్ళి మాత్రుకుంటావు నైన్ ఇస్తా దీన్ని టెన్ ప్రాటం ఇప్పుడు సిబి దీచి చాలా దుఃఖ వాళ్ళ పేరున్నాయి కదా ఇప్పుడు ఇది మనకు ఆంధ్ర ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఇతరత్ర రోజుల్లో తాను డొక్క అన్న పూర్ణిమాని చుట్టూ ఆయన తెలిసినంత పేరు కదా ఆ తర్వాత నీ పేరే జగం దాచుకోవాలి తప్ప ఇప్పుడు ఇప్పుడు తనకు మించిన ధర్మం చేయొద్దన్నారు తనకు అట్టి పెట్టుకుని ఇవ్వడం కూడా గొప్పతనమే తనది కూడా కాకుండా గొప్పతనమే నువ్వు నేను నాకు సంతోషమైంది తను చేయడానికి కష్టమేమో నైన్ టు నైన్ అనేది నేను చెప్పేదాన్ని అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తా బికమింగ్ బెటర్ అనుకుంటే ఇలా సాఫ్ట్వేర్ తయారు చేసుకోవచ్చు మోటివేట్ ఇవ్వర్స్ అది రోడ్ల విస్తరణ కోసం హైదరాబాద్ లో చెట్లు కొట్టేసి పక్కన పాడేస్తూ ఉంటారు ఓ రెండు మూడు నెలలు తర్వాత అది ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో ఆటలు ఉంటాయి చూసారా ఎప్పుడైనా అంటే నేను మరణాన్ని యాక్సెప్ట్ చేయను అసలు నిజానికి ఈ కొట్టేస్తే ఉంటుంది సార్ ఏముంటది ఏమి ఉండదు కొమ్మలు కొట్టేస్తే చెట్టు వాళ్ళకి సమూలంగా కొట్టేస్తున్నాను కూడా ఆ చెట్టు పాండడం ఏదైతే ఉంటుందో మూలం స్తంభమైనలాగా ఏదైతే ఉంటుందో అందులో ఒక చాల ఒక ప్రక్షదనం ఆ రక్షణ ప్రాణం అనమాట నిజానికి ఒక్కొక్క చెట్ అవుతుంది ఇక్కడ ఏ భాగం ఉన్నా కూడా నేను మళ్లీ నా పునర్జన్మకు ప్రయత్నం చేస్తానని చెట్టు అంత తపనతో మనకు పాఠం చెప్తూ ఉంటుంది ఆ సత్యాన్ని అర్థం చేసుకోవాలి నేను తీసుకొచ్చాను ఏ డిజైర్ ఏ వర్నింగ్ డిజైర్ అని చెప్పని అవునా మామూలుగా మా డంప నాగేశ్వర బాబు చెప్పే ఉంటాడు ఏది ఒక విమానం ఎట్లా పోతుంది ఇట్లా పోతుంది రాకెట్ ఇట్లా పోతుంది ఏదో కొంత అట్టబోతున్నావు జరుడు అని ఇందేమి అర్థమై రాకెట్ ఏమవుతుంది ఫైర్ మంట విమానానికి కావాలి మంట కావాలి రాకెట్ అట్లతో కలిగి దూసుకుపోదామనుకుంటున్నటువంటి వ్యక్తులు ఆలోచించవలసింది ఆ బర్నింగ్ డిజైన్ క్యూర్ మీ మనసు మీరేనా సార్ మీ కదా చెక్కినట్టు ఉంటుందా అప్పుడప్పుడ ఎప్పుడు ఉంటుంది మిగిలినప్పుడు ఏం చేస్తుంది ఎందుకు మీరు మీ దగ్గర మాట మీ మనసు దిగినదు అదా ఒక్క సమస్య కాదండి మనందరి సమస్య కూడా మనస్సు బలదే కాని మన మాట ఎప్పుడూ వినదు తనకిష్టం వచ్చినప్పుడు వింటుంది మన ఇష్టం వచ్చినప్పుడు మన మనస్సు మన పద్ధతిలో ఆలోచించేటట్టు చెయ్యటమే చూడింది మన ఒక వాద్య చరిత్రాన్ని వాయించాలని అనుకున్నప్పుడు అందులో గనక శృతి చేయకపోతే అపస్టుతులు పలుకుతాయి అపస్టుతులు పలికితే వినాలని అనిపించదు మాచి మానే వద్దు వంజేయ్ అని చెప్పాలి చెప్పాలనిస్తుంది మనం నేను ఎందుకు చెప్తున్నానే మాట ఏ విధంగా శ్రవణానందాన్ని కలిగిస్తుందో శృతి చేయబడ్డ మనస్సు మాత్రమే కొత్త ఇన్ఫర్మేషన్ యువర్ మైండ్ మీ మనస్సును మీరు శృతి ఎలా స్థుతి చేసుకోవాలి లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ వర్తమానంలో జీవించటం నేర్చుకోండి మీరు వెంటనే సహా చోట్లు ఇస్తున్నారా వర్తమానంలో జీవించున్నాం కాబట్టి ఈ డోలారీ దారికి వచ్చినాము మీరు చెప్తున్నారు ఇది వర్తమానంలో జీవించటం అంటే అర్థమేమిటి చాలా క్లిష్టమైన ప్రశ్న మీరు ఒక వివరణ చక్కగా సంబంధించి సమయాన్ని గతం అని వర్తమానమని భవిష్యత్ అని కూడింటి కింద డివైడ్ చేసుకున్నాము గతం గడిచిపోయింది తిరిగి రాదు భవిష్యత్తు ఇంకా రాలేదు కాబట్టి అందుబాటులో లేదు ఉన్నది ఏంటి మనకి వర్తమానం ఒక్కటే ఉంది దాన్ని తిరిగి రాదు మార్చలేము భవిష్యత్తు ఇంకా రాలేదు దాన్ని మనం ఛేజిక్కించుకోలేదు అది వచ్చినప్పుడు దాని తిక్కలేదు వర్తమానం ఒక్కటే మన చేతుల్లో ఉంది వర్తమానం ఒక్కటే మన చేతుల్లో ఉన్నప్పుడు వర్తమానంలో ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ వ్యాపారం గురించు కొనబోతున్న భూమి గురించో చేయబోతున్న సంబంధం గురించో ఏదో అమ్మాయితో అబ్బాయి మీద ఇబ్బంది దాని గురించో కనుక మీరు ఆలోచిస్తూ ఉంటే వర్తమానం పోయింది అవునా ఇక్కడ క్లాస్ జరుగుతున్నందువల్ల వచ్చే లాభం వింటే వచ్చే ఉపయోగం మీకు అందుబాటులో లేదు ఆ భవిష్యత్తు ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ వర్తమానం కూడా మైనస్ అవుతుంది అంటే గతంలోకి జారిపోతుంది అంటే వర్తమానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తుని జాగ్రత్తగా కాపాడుకోవడం చేయకవుతుంది ఎలా ఎందుకంటే భవిష్యత్తు నేరుగా గతం అవ్వటానికి వీల్లేదు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం జారి వర్తమానంగా మారి అప్పుడు గతంగా మారాలి అంటే వర్తమానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తు వర్తమానమైనప్పుడు అది మన స్వాధీనంలో ఉంటుంది అప్పుడు గతంలో జాగిపోయినా పర్వాలేదు రేపు మీరు కలిసినప్పుడు నిన్న అని మాట్లాడుకుంటాం మనం కానీ ఇప్పుడు ఈ రోజున మాట్లాడుకుంటున్నప్పుడు ఇది నిన్న అవ్వదు కదా పొద్దున కదా ఇది సో టు లివ్ ఇన్ ది ప్రజెంట్ అంటే వర్తమానంలో జీవించడానికి నేర్చుకోండి ఆలోచిస్తూ ఉన్నప్పుడు గనక ఆలోచన గురించి ఆలోచిస్తూ గనక ఉన్నట్లయితే ఆలోచనలు పదులు పెరుగుతుంది దాంతోపాటు జీవితకు స్థాయి పెరుగుతుంది మనం ఏంటి మన మన ఆలోచన మనస్సు మనదే ఈ క్షణంలో నిజానికి మీరు ఎంతమంది మనస్సు ఇక్కడే ఉందో చెయ్యటం లేదు చాలా మంది చెప్పారు సంతోషం కొందరు ఎత్తలేదు వాళ్ళు వినలేదు ప్రశ్న అర్థం కాలేదు ఎందుకు ఎత్తలేదో నాకు తెలియదు నేను అడిగి ప్రశ్న ఒకటే వాళ్ళను మనస్సిక్కడ లేనప్పుడు ఇందాక ఎందుకే ఎటో వెళ్ళిపోయింది మనసు బగైర్ పర్మిషన్ దానివల్ల ఏం నష్టపోతున్నాం మనం సమయం విలువ పాయింట్ అవకాశం అరే రెండు రోజులు ఇక్కడ కూర్చుందామని మానసికంగా సిద్ధపడి వచ్చినటువంటి మనం ఈ జారి రోజు ఉంటే పెంపుడు కుక్కైనా మనం దానికి మెడకెందుకు తాడుదడతాం మనం ఉండబోన్నప్పుడు ఉండాలి ఆడబుల్ కూడా ఆడాలి వెళ్ళబోన్నప్పుడు వెళ్ళాలి అలాంటి ఆధిపత్యాన్ని గనక మన మనస్సుపై తెచ్చుకోగలిగితే అప్పుడు మన జీవితంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇందాకనేటువంటి కాంటెక్స్ లలో అయ్యా మీ స్ట్రెంగ్త్ ఏమిటి లేదు మీకు నచ్చే గుణం ఏమిటి అమ్మా మీకు నచ్చే గుణం ఏమిటి అని చెప్పని చెప్పారు ఇది చాలా ఫండమెంటల్ విషయం మనం చిన్నప్పటి నుంచి ఏ సైన్స్ మ్యాథ్స్ జాగ్రత్త అది ఇవన్నీ నేర్చుకుంటాం దాని జీవితం జీవించటానికి కావలసిందని మన విద్యా విధానంతో మనకు ఇవ్వబడటం లేదు మీరే వాడుకోకపోతే నా దగ్గర ఉండే వయసు అవునా నీకెండి అమ్మా అడగచ్చావీ ము డె రెండు అవునా నాకు డెబ్బై రెండు ఏళ్ల మనిషి నాకు నలభై ఏడున్నప్పుడు ముప్పై ఏడున్నప్పుడు డెవలప్మెంట్ అని కాని టైం మేనేజ్మెంట్ అని కానీ పాజిటివ్ థింకింగ్ అని కానీ స్ట్రెస్ బ్యాలెన్స్ కానీ ఫోర్ ఆఫ్ పార్ట్నర్ పేర్లు కూడా ఆ నడే విముటే ఈనాడు కోసం ఒక నెట్లు రెండు నెట్లు పరిస్థాయిలో వచ్చి లేవాడేమో అని చెప్పాలనిపిస్తుంది అందుకని మొట్టమొదటి మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే ఇలా అన్నదానం గురించి మా కాపా ఒక మాట అన్నారు ఏమన్నా అన్నిదానాలు అన్నదానం విన్నా అని అంటాం చాలా చోట్ల ఉన్న వైశ్యషాలలో భోజనం పెడతాం పెద్ద సంతోషం దాని గురించి వ్యతిరేకంగా మేమేమీ చెప్పటం రా నేను చెప్పేది ఏంటంటే మనిషి తన కాళ్ళపై తనను నిలుచుని మంచి పని చేసి తన మనస్సును బుద్ధిని అహంకారాన్ని అదుపులో పెట్టుకునే మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి మీరు చేయగలిగి అది మీరు సమాధానం చేయగలిగి అడిగితే వాసవి క్లబ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీ మీ ఊళ్లలో మీ మీ ఏరియాలో నెల ఒక్కసారి ఒక మీటింగ్ ఎందుకు పెట్టుకోలేదు మీరు ఆలోచించండి అంటే మీరు కూర్చుని మీ కబుర్లు సంస్థ యాక్టివిటీస్ కాదమ్మా స్ట్రీట్ లో లేక ఆ ఉన్న అందరికీ అందరికీ పనికొచ్చే విషయాలు చెప్పడం గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఇంతవరకు కొన్ని విషయాలు చెప్పాను అందరు విన్నారు కదా ఇవేమైనా నేను మనసులో ద్వేషం నూరు పోస్తున్నాను మంచి విషయాలు చేస్తున్నారు ఉపయోగపడేస్తున్నారు ఈ సమాజంలో కేవలం రైతులకే కాదు అందరికీ ఎందుకు దక్కకూడదు సమాజం అంత బాగుపడాలని మనం అనుకున్నాం కేవలం మన మన గుంకు మన బృందం ఒక్కరికి సమాజం బాగుపడుతుందా మరి అందరికీ విషయాలు ఎందుకు తెలియకూడదు ఇప్పుడు వందల కొద్ది పుస్తకాలు మార్కెట్ లో దీనాలు దొరుకుతున్నాయి మేమున్నప్పుడు మాకు టెక్స్ట్ బుక్స్ కాదు ఎవరికి వాళ్ళు బాగుపడం కన్నా కలిసి బాగుపడమనేటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే ఫెలోషిప్ అంటే అది మా వాళ్ళలో ఎవరు చొలవ తీసుకోరు నేను ముందడుగు వేస్తానంటానే అది లీడర్షిప్ కేవలం నేను నా రోజు నా మొత్తం ఆ గ్రామే కానీ ఆ కాలనీ మొత్తానికి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అది సేవా సర్వీస్ కేసీ గుప్త గారు చెప్పారు అప్పట్లో అని చెప్పని చెప్పారే ఏమిటి ఒకటి ఫెలోషిప్ ఒకటి యూనర్షిప్ ఒకటి ఆ మూడింటికి కొత్త నిర్వచనాలుగానే తీసుకోవటం మొదలు పెడితే జీవితంలో రావాల్సినటువంటి మార్పులు మీకు అర్థం అవుతాయి ఇందాక నేను ఒకసారి ప్రశ్న అడిగాను నన్ను ఎంతమంది జాగ్రత్తగా తింటున్నారు అని కరెక్ట్ మరీ ఒక్కసారి కారణం సార్ దాదాపు అందరు వింటున్నారు అని భావిస్తారు ఇంత జాగ్రత్తగా సెవెంత్ క్లాస్ నుంచి కనుక మనం చూడటండి అదే చెప్తున్నాను ఇప్పుడు నీకు అర్థమైందా కాదు లేదీ ప్రజెంట్ అంటే ఏమిటి క్యూజ్ యువర్ మైండ్ అంటే అర్థమైందా వర్తమానంలో డివించండి అంటే అర్థమైందా మనస్సుపై అదుపును సాధించండి తేలిగాలు కష్టం అయినా సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండవాలి సాధించడానికి ప్రయత్నించ పరిగెత్తిపోతుంది అండి ఇవి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయాలు అంటే ఎవరికి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే తెల్లకాయతం తీసుకుని వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ దయచేసి ఈ ప్రయోగం చేసినప్పుడు మీరు ఎవరికి ఆ కాగితం చూపించవద్దు ఇప్పుడు ఎందుకంటే ఏదో బలహీన తింటుంది మనకి మాట చెప్తున్నా అది నేను రాసుకుని చూపిస్తూ ఈ బలం నుంచి వాటని చెప్పి చెప్పొద్దు పది మంది అనవసరంగా not for sharing with others, but for self-analysis. If you have any power to do it, then you will have to understand what you are doing. What do you do? If you are doing everything, you will have to understand everything. Acquire the required new strengths and mesh up or integrate with the existing strengths. Weak any weaknesses. Put a full stop. No more new weaknesses, please. ఉదాహరణకి ఎవరికొకరికి సిగరెట్ దాడి అడవాడుతుందని అనుకున్నాను ఒక పర్టికులర్ ఆఫీస్ లో అవునా ఆయన ప్రమోషన్ వచ్చింది అందరు సంతోషం పార్టీ ఇచ్చింది మరి కింద పోసుకున్నప్పుడు ఒక బలహీనత ఉంది ప్రమోషన్ వచ్చినాక మరి ఇంకో బలహీన లేకపోతే ఎట్లా అని ఆయన అరే నీకు ఇద పోస్తున్నప్పుడు ఒక బలహీనతండి ఏ దేవుదేవల్ల ప్రమోషన్ వచ్చింది ఆ బలహీనతను వదిలించుకో అని చెప్పాలి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అంటే ప్రోసెస్ అని ఏంటండి బలహీనతను తగ్గించుకోవాలి బలాన్ని పెంచుకోవాలి ఈ తత్వం కనుక నీ నిర్ణయ సామర్థ్యం అంటే డిసిషన్ మేకింగ్ అని అంటారు నీ నిర్ణయ సామర్థ్యంతో తత్వం లేకపోతే మరి కావచ్చు చుంద్రడాల్సిన అక్కడ కావచ్చు ఏమవుతుంది ఎప్పుడు పోతాము పోతుంది నా పైసే నేను అనుకున్నాను నీ పైద నువ్వు దాడులు కాదు ఎనభై ఏడు తొంభై ఏడు ఏ యాభై ఐదుకో అరవైకో గనకు స్వర్గానికి వెళ్ళిపోతే నువ్వు కట్టుకున్నవాళ్ళు గతం కావాలి నువ్వు తన పిల్లలు గతం కావాలి ఏం కాకుండా సంపాదించి వెళ్ళిన అలా మనిషి మిస్టింగ్ శాంతి గల్ అంతైపోతుంది నీకో యాభై వేలు తక్కువ వచ్చినా నువ్వు మనిషికి కావాలి నీ ఆస్తి కాదు మనిషి కావాలి మనిషికి మేఘస్సు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ఈ మూడు ఆరోగ్యాలు ప్రధానంగా మనిషి సంరక్షించుకోవాలి శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎలా ఉంది మానసికమైనటువంటి ఆరోగ్యం ఎలా ఉంది ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం ఎలా ఉంది నేను ఇందాక చెప్పాను లో ఏమని అందరి మంచిని కోరేటువంటిదే అసలైన ఆధ్యాత్మికత అది గనక బాగుంటే మంచి ఆలోచనలు వస్తాయి మానసిక ఆరోగ్యం బాగుంటుంది అవి రెండు బాగుంటే శరీరం బాగుపడకేం చేస్తుంది ఇప్పుడు ఇండియన్ బయట బూస్ బాల రాగలుగా రాతాయంటాయా దానికి పోయే వ్యవహారమే లేదు విద్య ఎత్తిపోతుందో ఇవి తప్పకుండా ఆటే వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతోంది సో ఒకసారి గమనించండి మీరు స్ట్రెంత్ అండ్ యువర్ స్ట్రెంత్స్ కంటిన్యూస్లీ నిరంతరము మీకున్నటువంటి బలాన్ని అభివృద్ధి పరచుకుంటూ ఉండాలి అలానే నిరంతరము ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరము మనం జడ్జ్ చేసుకుంటూ మన వీక్నెసెస్ ని తగ్గించుకుంటూ పోవాలి చిన్నప్పుడు పడవడు సోపాన్ని బయకుని చెప్పని అనేవాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసి అని చెప్పి చెప్తున్నారు అందులో ప్రధానమైన సూత్రం ఒకటి ఉంది నీకు నిత్యను అదృష్టవంతుడివి చిన్న నిత్యనైతే రెండో వర్షం మూడో వర్షం పెద్ద నిచ్చెనైతే అయితే ఐదారు లైన్స్ జంప్ చేయవచ్చు అలానే పెద్ద భావం నోట్లో పెడితే ఎక్కువ కిందకు దిగుతావు చిన్న పాము పడితే కిందకు దిగుతావు అవశ్యం అనుభవం శుభ శుభకర్మ ఫలాలు చేసిన మంచి పనికి మంచి జరుగుతుంది నీవు చేసిన చెడు పనికి నీకు చెడు ఫలితం జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడే కావచ్చు రేపు కావచ్చు వారం కావచ్చు మూడు నెలల తర్వాత కావచ్చు మూడు ఏళ్ల తర్వాత కావచ్చు టైం చెప్పలేండి చేసిన మంచికి అంటే ఇప్పుడు ఇది నేను ఆయనకి ఇచ్చిన ఉదాహరణకి అది మంచి పని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాననుకో కనీసం సత్సంకల్పము అంటే ఇద్దామనేటువంటి భావనని మనసులో వస్తే చాలు అది మానసికంగా నీకు విషయం చెప్ప ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఉన్నాయి చాలా వెనుకబడిన దేశాలు అందులో ప్రజాస్వామ్యం లేదు దుర్మార్గమైనటువంటి డిక్టేటర్స్ పాలన ఉంది వాళ్ళకేదో కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి అక్కడ జనాన్ని పశువుల కన్నాహీనంగా చూస్తారు ఈ విషయం మనం ఏదో న్యూస్ పేపర్ లో చదివిన అనుకో నువ్వు అక్కడ లోకర్ లేదు ఆ అసెంబ్లీ ఆ ఎంఎల్సీ నువ్వు బయట ఇవ్వక ఏ ఏడు అయ్యో కొందరు అట్లా ఉన్నారే వాళ్ళు కష్టాల నుంచి నమస్కారం పెట్టుకో యువర్ ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ అనే క్లియర్ ఇంటెన్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్షన్ అని చెప్పారు మీ మనస్సులో ఎలాంటి భావనలు ఉన్నాయి ఈ మనస్సులో ఎలాంటి భావాలు ఇలాంటి మార్నింగ్ సెషన్ లో ఏం జరిగింది మన ప్రెసిడెంట్ గారికి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది ఇలా సింగపూర్ కు వెళ్ళారు ఇద్దరు పాపం చనిపోయారు ఒకరికి హాస్పిటల్లో ఉన్నారని వెంటనే ఫోన్ చేశారు అంటే ఏం జరిగింది ఒక మనిషి ఇంకో మనిషికి చెప్తే జరిగే మనిషి కోసమే నేను వీక్షిస్తున్నావా మనిషి భగవంతులు చెప్తే చేయాల్సి ఉన్నాను ఏడా అది ఆధ్యాత్మికత వాట్ ఆర్ ఇంటెన్షన్స్ పొద్దున్నే లేచి ఏ సంకల్పా స్వస్తి ప్రజా గోబ్రాంతమందికి గాయత్రీ మంత్రం గాయత్రి చేసిన తర్వాత ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వరార్పితమస్తు అని మన వాళ్ళు చెప్తారు అంటే అర్థమేనండి నేను లేవా నేను స్నానం చేయాలా నేను గంట గంట నెల జపం చేయాలా నేను పూజ చేయాలా వస్తుంది ఇచ్చేది నేను ఎందుకు అలా నీ డ్యూటీ నుంచి అది భగవంతునికి ఇచ్చేయు ఆయన ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎంత ఇవ్వాలో ఆయనకు తెలుసు నీకెప్పుడు ఎంత తిరిగి ఇవ్వాలో ఏ రూపంలో ఇవ్వాలో ఆయన దగ్గర ఎకరౌస్ ఉన్నాయి ఆయన జాగ్రత్తగా రాసి పెట్టుకుంటాడు అది అసలున్నటువంటి ఆశాయం సర్వేదో నాశితులు భవంతుడు ఎదురు బట్టి నేను అసలు పడుతున్నాడు వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఇద్దరు చదువుకుంటున్నారనుకున్నాను అవునా ఇద్దరు బాగా చదువుకుంటున్నారు పక్క పక్క ఇల్లు కంబైన్ స్టడీస్ కూడా చేశారు అవునా వాళ్ళ అబ్బాయి ఎనభై వచ్చాయి నాకు తెలవే వచ్చాయి కడుపులో అంటారు వాళ్ళ అబ్బాయి చెప్పని హ్యాండ్ రైటింగ్ మా వాడు బతికినట్టు వీక్త ఒక బిట్టు వదిలిపెట్టాడు మా వాడు వాళ్ళ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ చాలా వేగంగా రాస్తాడు అందంగా రాస్తాడు మా వాళ్ళు మార్పు స్లోగా రాస్తాడు అందుకని తక్కువ పేజీలు రాసింటూ తక్కువ మార్పు వచ్చాడు కంపారిజన్ కోరిక బలహీనత తెలుస్తే రై నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే నీకు కూడా మంచి మార్పు వస్తాడు అంటే Try the solution for the problem, don't add to the problem. If you have three things, you have to do the problem with the problem, you have to think about the problem with the problem, then you have to ask questions about the problem. Think like a man of action and act like a man of thought. Nanishi was... మగాడివలే మ్యాన్ ఏంటి మగాడు అని చెప్పి దానికి మనం అర్థం చెప్పుకుంటే మగాడివలే ఆలోచించు మగాడివలే పని చేయలేని చెప్పాలి అమ్మాని కూడా జెంట్స్గా లేడీస్ గా అరుగుడు ఎక్కడెక్కడ చెప్తున్నావు మ్యాన్ ఏంటి అందరికీ చెప్తున్నావు ఎక్కడ చెప్తున్నావు అమ్మా ఇప్పుడు నేను థింక్ లైక్ ఎ పర్సన్ ఆఫ్ యాక్షన్ పర్సనల్ న్యూట్రల్ జెండర్ న్యూట్రల్ పదం వాడలేదు కదా నేను మ్యాన్ అన్నా మ్యాన్ అంటే మొట్టమొదటి ఏమనిపించింది గురించి ఆదా అవునా లేదు అయిందో చేమో అని అనుమానం ఒక రెండు నిమిషాలు కింద వింటే నేను ఎందుకు విశ్వాసగా డాప్ చేశాను అని క్రిస్టియన్ స్కూల్ ఆఫ్ క్రియేషన్ ప్రకారం అంటే బైబిల్ ప్రకారం వాళ్ళ సృష్టిలో భగవంతుడు మొట్టమొదట మొగాని పుట్టించాడు పుట్టించి పక్క ఎముకను తీసి ఆ ఎముకలు స్టే ఇది వాడతాం అమ్మ మనం వేరే మతం గురించి మాట్లాడటం లేదు కావలసినంత ఆరోగ్యంత వాడుకుంటున్నాను ఏంటి చెప్తున్నారు లేదండి ఒక గత ఆ గురువు విషయం చెప్పారు ఎవరో చెప్పారు చెప్పినప్పుడు ఇంజుకేటెడ్ ఇంజుకేట్ ఏం చేశాడు పిల్లలతో మాట్లాడుతున్నాడు సుశావా దేవుడు మమ్మల్ని ముందు కుట్టించారు సీనియర్ జూనియర్ ముందుకు సుపీరియర్ ఇన్పీరియర్ చెప్పినట్టు నేను అనవసరంగా ఆర్థిక అని చెప్పని ఆయన చెప్పారు అమ్మాయి ఇట్లాంటి ఏదో ఒక లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చింది వచ్చి విన్నాక ఒక్క నిమిషం ఏంటంటే దేవుడు ముందు పుట్టించాడు కరెక్ట్ సీనియర్ కరెక్ట్ జూనియర్ ఎస్ నో నాట్ నెసరీ ఇంటీరియర్ ఐదు అర్థం కాదు అయ్యో దేవుడు చెప్తాడు అనేసరికి ఆయన ఎట్లా కావు ప్రూఫ్ అన్నాడు చాలా సింపుల్ అండి ఒకటి కాదు మూడు ప్రూఫ్స్ ఇస్తాను మూడు సాక్ష చె సాక్ష జెస్ కరెక్టం ఉంటుంది అని చెప్పారు నేను మామేట్లేదు అటువంటి హెచ్ హెచ్ఈసి ఇన్క్లూడ్స్ హెచ్ఈఈన్ ఉమన్ ఇన్క్లూడ్స్ ఎంఏఎన్ మ్యాన్ ఎఫ్ఈంఏఎన్ఈ ఫిమేల్ ఇన్క్లూడ్స్ ఎంఏఎన్ఈ మే మూడు గురు అందుకే మామూలు అయితే తరువాత దాన్ని పెళ్లి చేసుకో ఇప్పుడు నీకేమర్థమైందో నాకు చదువుతున్న వాళ్ళని రెడీ చేసుకోవాలా అది అర్థమైందా కాదు కదా అది కనుక అర్థమైంది అర్థరాయితే ఆ రెండు ఎక్కడి నుంచి వచ్చిన నేను అందుకే చెప్తున్నా ఈ మనిషిలో సతయించేటువంటి బలహీనతలు ఎన్నైతే ఉన్నాయో బహుశా ఆలోచిస్తున్న పాపపు ఆలోచనలు చేస్తున్న పాపపు ఆలోచనలకి మూల వైపడంలో మనకు అర్థం చేసుకుంటే అర్థనాశిస్తుల విషయం మనకు అర్థం అవుతుంది తన శరీరంలో సగం ఇచ్చేశాడు యో ఎనర్జీ బలము విజయం శక్తి సామర్థ్యాలు నీకు ఇచ్చేశాను పోమ్మన్నాడు విష్ణుమూర్తి ఏం చేశాడు హృదయం దగ్గర స్థానం ఇచ్చి సంపద ఐశ్వర్యము అని నీకు ఇచ్చేసాను పోమ్మన్నాడు బ్రహ్మేం చేశాడు నాలుక తెలివి సరస్వతి సాహిత్యము లలిత కళలు అన్ని ఆమెకిచ్చేశాడు అంటే ఈ ముగురమ్మల మూలపు గురించి గన తత్వం సారణంగా ఉన్నట్టయితే ఎలాగైతే అభిమానిస్తూ తత్వం వచ్చిందో ఈ జన్మలో నేను మగాడిని గతంలో ఎన్ని జన్మంలోనూ ఎన్నిసార్లు స్త్రీ అయి భవిష్యత్తులో ఎన్ని జన్మంలో నేను స్త్రీగా ఉండబోతున్నానని స్త్రీగా ఏర్పడడాకైతే నేను మగాన అహంభావన ఉండదు వాళ్ళ దాంట్ కన్నా అడవిలో పుట్టడం లేదనే సృష్టించాను వాళ్ళ నేను అర్థం చేసుకోవచ్చు యోగా స్థాయి అని ఏంటి గొప్ప ఇంకొకరి కించం వరీచే అధికారని నీకెట్టండి విత్తనంలో ఉన్న తత్వం నీకు అర్థమయ్యిందా నీ జన్మ గురించి నీకు తెలుసా పునర్జన్మ గురించి తెలుసా భవిష్యత్తు గురించి తెలుసా ఏమీ తెలియదు ఎంత నీకు తెలిసిందెంత ఇంత ఇంతతో ఇంత తక్కువ మాత్రం నెటగిరించి వచ్చింది నీకు ఇంత తలతెంపులు కూడా నెట నుంచి వచ్చింది గట్టిగా నిలబెట్టాలంటే నీకు ఎక్కడ తెలుసు అక్కడెవరు ఎందుకు మరి అది నేను అక్కడ చెప్పదలుచుకున్నట్టు లేటెస్ట్ మోమెంట్ పాయింట్ ఇది వాళ్ళు నీ జీవితంలో ఒక మలుపు మేలు మలుపు మేలు కొడుకు మేలుకునేటువంటి మేలు కొడుకు కావాలి భవిష్యత్తులో బాగుపడాలనేటువంటి దానికి ఇది నాంది కావాలి అని చెప్పాలని అనుకున్నాను అయినా అక్కడ చేయవద్దు లైఫ్ అని వాడు చెప్పినట్ నేను వెల్లరా తెలుసు దాన్ని వాడు గట్టిగా చెప్పి ప్రసారం చేసుకున్నాడు మనం చేసుకోలేదు ఇటువైపు ఏడుపు తిరిగితే నవ్వు లేక ఇటు తిరిగితే నవ్వు అటు ఒక్క మంచి మాట చెప్తే ఆనందంగా అవుతుంది ఏంటంటే అట్లేసుకోవచ్చు మ్యాథింగ్ ఏం బాగా అని ఇట్లా అంటున్నాడు మొహమ్మా అంటే వీలైతే మంచి మాట చెప్పు సాధించే వీలు లేకపోతే అవకాశం తెలియద్దు అబద్ధం చెప్పొద్దు రూమర్స్ కుప్పించొద్దు లేనిపోని గొడవలు మనుషుల మధ్య పెట్టొద్దు సంస్కారవంతమైన జీవితానికి కావాల్సిందేంటో గ్రహించి జీవించడానికి ప్రయత్నం చేయాలి అది అందులో ఉన్నటువంటి ఆనుక మంచి పనులకు వాయిదా వేసే బలహీనత మనలో ఉంటుంది చెడు పనులకు పద ఇప్పుడే రాదాం అనేటువంటి ఒక్క పదహేత మనలో అందుకని ముఖ్యంగా జీవితంలో ఈ వాయిదా వేసేటువంటి మనస్తత్వాన్ని మనం మార్చుకోవాలి ఫెయిలింగ్ టు ప్లాన్ ప్లానింగ్ టు ఇక చెప్పినీ కాస్త గమనించండి నేనేమని చెప్పాను ఒక ఇరవై తొమ్మిది పాలిటీస్ ఇచ్చాను ఇంకా కాలంలో ఎలా యాడ్ చేసుకోరు నాకేం అర్థం సందా పద్దెనిమిది మేర ఏ స్థాయిలో ఉన్నా మనం అవుట్ ఆఫ్ టెన్ మూడు నెలల తర్వాత ఏ స్టోర్ ఉంటే బాగుంటుంది ఐటీ పద్దెనిమిది చెయ్యదునా ఒక్కసారి కష్టం ఐదుని ఆరో ఏడో చేయండి అర్థం ఇంకో మూడు నెలల ఎనిమిది తొమ్మిదో చేయండి ఇంకో మూడు నెలల కావాలని తొమ్మిది నెలలో పదలో చేయండి వద్దని నేను అంటాను అంటే నేను ఉదాహరణ నుంచి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ప్లాన్ మీ సమయాన్ని మీ తెలియజేయాలను మీ పరిచయాలను మీ అవకాశాలను మీరు సద్వినియోగపరచుకోవటం ఎలా ఆ ప్రశ్నను సమాధానం చెప్పాలి రాసి పెట్టుకోండి కలిసి కూర్చుని పనిచేయాలి ఇప్పుడు కొందరు భార్యాభర్తలు వచ్చారు ఈ మీటింగ్కి కదా అవునా మామూలు ఇంటికే కదా ఏవో ఉంటాయి ఇంకో విషయాలు ఏవో ఉంటాయి అవునా మరి బైష క్లబ్ గురించి ఇంట్లో ఒక ఐదు నిమిషాలైనా మాట్లాడుతున్నారా మాట్లాడతారు మాట్లాడితే ఏం చేయాలని అనుకుంటున్నారు నువ్వు ఆ మీటింగ్ పెట్టి నేను అక్కడ పోతున్నా నువ్వు నీ ఇష్టం నువ్వు ఇది సరే మీరు ఒక వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ ప్లాన్ నువ్వు వేసుకున్నావు ఆయనకు ఒక వ్యక్తిగతమైన డెవలప్మెంట్ ప్లాన్ వేసుకున్నాడు నీ ప్లాన్ నే సపోర్ట్ చేస్తా నా ప్లాన్ కు నువ్వు సపోర్ట్ చేస్తా అంటే అది సహ ధర్మ చర్మర్ టు సపోర్ట్ యూ యూఆర్ గియర్ టు సపోర్ట్ కొన్ని సందర్భాలలో తెలుసు ఇద్దరు చదువుకుని ప్రేమించి ఒక ప్రేమించుకుండా ఉద్యోగం పెళ్లి చేసుకున్నారు వెళ్ళైన తర్వాత ఒకరు ఉద్యోగం చేస్తారు వేరే వాళ్ళు చదువుకుంటారు ఆ తర్వాత మూడేళ్ళు నాలుగేళ్లు అవుతుంది వీళ్ళు ఉద్యోగం చేస్తారు వీళ్ళు పై చదువు చదువుకుంటారు కలిసి అంటే ఈ మార్గం సహాయం లేకపోతే కలిసి పథకంలో అర్థమే అందుకని గోల్ సెట్టింగ్ దాన్ని చెప్పా కదా మూడు నెలల తర్వాత ఏం చేద్దామనేటువంటి ఒక గోల్ నిర్ణయించుకుని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలి చీకటి తమ సోభా జ్యోతిర్గమయ చీకటి పాల్గొంటే వింటూ కాదు ఒక గుహ ఉందనుకుందాం చాలా పెద్ద గుహ వెయ్యి నుంచి అందులో ఒక్కరు దీపం వినియోగించాలి అంత దత్తమైన చీకటి అక్కడ పొగల ఉంది ఎవరో ఆయన వెళ్ళి ఒక్క బ్యాక్ ఇలాగేశారు లేదా ఒక అగ్గిపుల తీశారు వెయ్యి సంవత్సరాల దత్తమైన చీకటి కూడా ఒక్క కిరణం కనబడంతోనే పథాపంచులై పారిపోయింది అంటే ఎంత దత్తమైనటువంటి ఇన్ఫ్లూరెన్స్ అయినా కూడా నాలెడ్జ్ అదే లెర్నింగ్ అదే సీకింగ్ నాలెడ్జ్ అదే నేర్చుకోవటం అదే ప్రశ్నించటం అదే తెలుసుకోవటం దానివల్ల మనం తెలియని స్థలాన్ని దూరం చేసుకుని అధిగమించగలుగుతాం ఎనభై నాలుగు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల అద్భుతమైనటువంటి అందము పొందిగా ఉన్నటువంటిది ఒక సిత్యంతో మాత్రమే నెవలి అందంగా ఉంటుంది కుందేలు అందంగా దృష్టిలో చాలా అందంగా ఉంటాయి పూల అందంగా ఉంటాయి కాదం కానీ అక్కడ చూపిస్తున్నటువంటి సీతాకోక చిలుకకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే సీతాకోక చిలుక సీతాకోక చిలుక కాక ముప్పు పూర్వరూపం ఏమిటమ్మా బొంగుళి పురుగు దాన్ని ఏమంటారు కేటర్ పిల్లర్ అని అదారు కదా ఎట్లుంటది మంచిది ఉండదు ఇంకా రావులుంటాము సన్నగా ఉంటుంది కొడుకుంటది పాకుతూ ఉంటది నల్లగా ఉంటది బాగుండదు ఒంటి మీద పాకితే దురదపడుతుంది కదా అందుకని నువ్వు ఇన్ జనరల్ నువ్వు దాన్ని డిస్లైక్ చేస్తావు ఎందుకు డిస్లైక్ చేస్తావు దాన్ని రూపు బాగులేదు మనసు బాగులేదు వ్యవహారం బాగులేదు అందుకని మనకు చిరామ మనం దాన్ని డిస్ లైక్ చేస్తాన ఒక గొంగలి పురుగు సాధారణంగా తెలివి మనిషి అసహించుకునేటువంటి ఒక క్రిమి పాకుతూ దురద పెట్టేటట్టు ఉండేటువంటి తత్వం కలిగినటువంటి ప్రాణి తన తపస్సు చేత తపన తహతహ చేత ప్రకృతి సహకారం చేత అద్భుతమైనటువంటి సీతాకోలు పునర్జన్మ పొందుతోంది ట్రాన్స్ఫర్మేషన్ ఇంత తెలివి మనిషి మరి దొంగలి గురుగానే ఉండిపోవాలా సీతాకోచులు కావడానికి ప్రయత్నం చేయాలి Beautiful designs. Builder in Variety. Wonderful Simit. This praniki is not the same as praniki. What do you think? If you look at the jiggaphillah, you can't see it. If you look at the sitagapal, you can't see it. There are designs. There are different designs. సిమిట్రీ ఎడమ చేతి వైపు ఆ కనబడుతుంది ఇంత అద్భుతమైన సృష్టిలో నేను మీకు చూపిస్తున్న బొమ్మలో ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకమైనటువంటి శీతాకోశం చూపిస్తున్నా ఎందుకని అదొక పువ్వు మీద వాగింది ఆ పువ్వు రంగేకు కూడా శరీరం నుంచి మీరు చూడగలుగుతున్నారు ఆ కాంటో మెటల్స్ అంటే ఆ పూ రేకుల యొక్క ఆధారాలు కూడా మీకు ఆ శరీరం శీతాకోశీరం నుంచి మీకు కనబడుతుంది అంటే చిలుకలే రేరంటే అందులో ఇంకొంచెం రేరైనటువంటి ట్రాన్స్పరెంట్ సీతాకొక చిలుక బొమ్మ మీకు చూపిస్తున్నాను అర్థమే సృష్టి యొక్క విచిత్రం చిత్రాతి చిత్రాలు చాలా ఉన్నాయి మనకు తెలియదు తెలుసుకుంటూ ఉంటే తెలియదు తెలుస్తుంది తెలియదని తెలిసినప్పుడు తెలుసుకోవాలని అనిపిస్తుంది తెలుసుకుంటూ పోతే తెలుసుకున్నది విస్తరిస్తూ ఉంటుంది నిజానికి ఈ విశ్వం అంటే ఈ మొత్తం యూనివర్స్ లో నాలెడ్జ్ ఎంత వేగంగా పెరుగుతోందంటే మనం ఒక జీవిత కాలంలో దాని స్పీడ్ కూడా ఊహించలేదు మనం అంత వేగంగా పెరుగుతుంది అందుకని యువర్ డ్యూటీ ఇస్ టు లెన్ కంటిన్యూ వస్తుంది నిరంతరం నేర్చుకుంటూ బదులు పెట్టుకుంటూ గనకు నట్ అయితే మన భవిష్యత్తు మెరుగ్గా ఉండటానికి మనం కృషి చేస్తున్నట్టు అవుతుంది మనిషి భగవంతుడు 10 to the power of 12 ఇప్పుడు రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పట్టుకొచ్చా దీనికి పెన్ డ్రైవ్ లో తెచ్చాను నేను దీని కెపాసిటీ వన్ జీబీ అంటారు కంప్యూటర్ లో తెలిసిన వాడుకు తెలుస్తుంది మరి ఈ శరీరంలో ఒకటిన్నర కిలో దాదాపు బరువు ఉండేటువంటి మెదడులో ఎన్ని కణాలున్నాయి టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అంటే ఒకటి పక్కన పన్నెండు అంటే లక్ష కోట్ల కణాల సామర్థ్యం భగవంతుడు మనకి ఇచ్చాడు ఆది శంకరాచార్యకి అంతే ఇచ్చాడు వివేకానందకు అంతే ఇచ్చాడు విశ్వనాథానికి అంతే ఇచ్చాడు పిచ్చాసుపత్రిలో ఉన్న వేరే వెంగళపం అంతే ఇచ్చాడు అంతేనా సార్ సామర్థ్యం కెపాసిటీ అంతే ఇచ్చాడు ఆమె ఇచ్చిన సంఖ్యలో ఆమె కూరగాయలు నిమిది ఈమె ఇచ్చిన సంఖ్యలో బంగారం నింపింది ఆమె ఇచ్చిన సంచిలో ఆమె డైమండ్స్ నింపింది ముగ్గురు ఒకే లెవెల్ సంచి తీసుకోపోయారు మీకు అర్థం అవుతుందా ఫోర్ బై ఎయిట్ ఇంచెస్ ముగ్గురు ఇచ్చాయి ఒకరు ఏం చేశారు కూరగాయలు కూరగాయ తప్పు కాదు కూరగాయలు నింపారు ఇంకొకరు బంగారం బిస్కెట్లు నింపారు ఇంకొకరు డైమండ్స్ నింపారు ఈ మూడింటి ధరల్లో ఉన్న హెచ్ఆర్ మీకు తెలుసు కాబట్టి సంచిలో దీన్ని నింపవలే ఇక్కడ దీన్ని నింపవలే తెలిసిపోయింది మీకు దిస్ ఈస్ ది హార్డ్ వేర్ అండ్ వాట్ యుట్ ఇన్ సైడ్ ఈ సాఫ్ట్వేర్ చిన్నప్పుడు కనుక మీకు సంగీతం నేర్పించి ఉంటే మీ నాన్న అద్భుతమైనటువంటి సంగీత పాఠం మీకు కలిగి ఉండేది డాన్స్ నేర్పించుంటే డాన్స్ వస్తుండేది చిత్రలేఖన నేర్పించి ఉంటే నేర్పించేది మీ నాన్న మీరు పట్టించుకోలేదు రాదు రాదు అని ఎప్పుడు తెలిసింది ప్రయత్నమే ఆలోచన అది మనం అక్కడ ఆలోచించాల్సినటువంటి ఆశ లైక్ అంటే మనం జీవితం అని అవునండి కోల్పోతుందా సమజవుతుందా వస్తా వస్తా వస్తా వస్తా పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవన్ అండ్ లీడ్ మూడు క్వాలిటీషన్లలో లీడర్షిప్ క్వాలిటీ అని మనం అనుకున్నాం కదా ఈ లీడర్షిప్ అంటే నాయకత్వం మనం ఈజీగా ఒప్పుకుంటాం వేరే వాళ్ళ నాయకుడిగా మనలో ఏది వాళ్ళు ఏదో ఉండాలి ఉంటేనే మనం ఒప్పుకుంటాం వాడు నాయకుడు ఏది లేదు ఎక్కడో నాయకులు ఒక్కో ఇది అర్థమైందా అంటే నీలో కొన్ని లక్షణాలు ఉంటే నీవు నాయకుడు చెప్పని ఇతర సమాజం ఒప్పుకుంటుంది ఆ మంచి లక్షణాలు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించే అంటే టు లీడ్ అంటే ఇతరుల మీద నాయకత్వ భావనతో నువ్వు వాళ్ళు నీ మాట వినేటెడ్ చేయాలని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ వెన్ యూ లెర్న్ యుల్ టు లీడ్ లైక్ అన్లైట్స్ టెక్స్ట్ బుక్ సాధారణంగా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో మనకు ఏం జరిగిన ఏమైనా గ్రాడ్యుయేషన్ చేసినా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ గుర్తున్నారా ఎట్లుంటారు చెప్పు మ్యాథ్స్ బుక్ లెక్కలుంట అంటే నా పాయింట్ ఏంటంటే కిఐ చెప్తారు రూల్స్ చెప్తారు ఎక్సెప్షన్స్ చెప్తారు ఎగ్జాంపుల్స్ చెప్తారు ఇల్లస్ట్రేషన్ ఇస్తారు కదా ఆ తర్వాత పుస్తకం చివర ప్రాబ్లమ్స్ ఇస్తారు ప్రాబ్లమ్స్ ఇస్తారు ఇక ఏదైనా అనుమానం వస్తుంది ఇది కనుక జాగ్రత్త పడితే మొత్తం కరెక్ట్ వస్తుంది అండి దైస్ నాట్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెకాడమిక్స్ కామన్ మరణించటం కామన్ మధ్యలో పెళ్లి పిల్లలు చదువు ఉద్యోగము వ్యవహారము రిటైర్మెంట్ అనారోగ్యాలు యాక్సిడెంట్ ఇలాంటివన్నీ కామన్ అంతే కానీ డీటెయిల్స్ లోకి వెళ్తే లైఫ్ మాన్యువల్ ఎవరు మనకి ఇవ్వలేదు ఏ పరిస్థితిలో ఎవరు ఏం చెయ్యాలో మనకు ఎవరు చెప్పలేదు ఏది ఒప్పు ఏది తప్పో తెలియదు ఈయన్ని అడిగితే ఈయనో సలహా చెప్తాడు ఈయన అడిగితే ఈయనో సలహా చెప్తాడు రియాల్కి రెండు కాక మూడోది తరగతివో నాకే చేయదు వినరెవరు చెప్పినా ఎవరు చెప్పినా నేను సొంత తెలివితేటలతో ఆలోచించి నిర్ణయం చేయండి ఎందుకంటే ఫలితం నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఈ చెప్పిండు కదా ఒక ఆరు నెలలు ఈ చెప్పినట్టు చేసి ఈ చెప్పిండు కదా ఒక ఆరు నెలలు ఈ చెప్పినట్టు చేసి సంవత్సరంలో దేలాంటి ఎక్కడ ఉండకపోతే అక్కడే టెలి తీయర్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని అది కాదు అందుకని లైఫ్ నాట్ ఎ టెక్స్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇల్ల స్ట్రేషన్స్ ఎక్సర్సైజెస్ కి హింట్స్ షార్ట్ కట్ ఇది లాంగ్ మెథడ్ అని ఎక్కడా ఎవరు చెప్పలేరు లైఫ్ అంటే లైఫ్ అంటే లైఫ్ అంటే ఏంటి జీవితం అంటే ఏంది అదే ఒక మానవుడే జన్మించినందుకు మనం ఏమేమి చేయాలి నేనైతే ఏమేమి చేయాలి అని సరే లైఫ్ అంటే ఏంటి అని అడిగిన పిల్ల అంటే ఎవరు అర్థం కాలేదంటారు మాట్లాడాలంటే అప్ అప్ లైఫ్ అంటే ఏది మనిషి అనుభవించే హలో రైట్ ఎన్నైనా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పవచ్చు నాకు చిన్న పాయింట్ మీ అక్కయ్య కూతురు కూర్చో ఎవరు కదలొద్దు ఎవరు లేరు మీ అక్కయ్య కూతురు ఎవరైనా ఉన్నారా లేదా ఓన్లీ అన్న కూతురు ఎవరు ఉంది కదా ఐదారు అమ్మా నీ దగ్గరకు వచ్చి నిన్ను జీవితం అంటే ఏంటి ఏం చెప్తావు ఇప్పుడు ఇలా వివరణ చెబుతూ పోతే అమ్మాయి ఏమంటుంది అంటే అరే ఇలా మూడు లైన్ల స్పేస్ ఉన్నారు ఎక్కువ చెప్పకు మూడు లైన్లైనా చెప్తావు అంతే చెప్పమాట ఇది అర్థమైంది చిన్నపిల్లలకు వాళ్ళు స్కూల్ లో ఏదో అసైన్మెంట్స్ ఇస్తారు హోంవర్క్ ఇస్తారు అది కాస్త అంటారు ఇప్పుడు చాలా వస్తున్న జీవితం తెలుసుకుంటే అని మనం మొదలెడతాం ఇక్కడ మూడు లైన్లో స్పేస్ చెప్పారు ఎక్కువ చెప్పకు మూడు లైన్లో ఎంత చెప్తావు అంతే చెప్పని అంటారు ఇక్కడ చేసుకోడానికి ప్రయత్నం చేయాలి జీవితం అంటే ఏమిటి అనేటువంటి దానికి మనకు ఎంత తెలుసు అంటే నీ గెలుసా సార్ అని నన్ను అడగచ్చు నాకు తెలుసు నాకు తెలుసు మీకు తెలుసు ఒక కాలేజీలో ఈ సెషన్ తీసుకుంటూ వాటి లైఫ్ అని అడిగితే ఒక్కొక్కరు సమాధానం చెప్పారు లైవ్ ఇండియా సాంగ్ సింగింగ్ లైఫ్ ఈజె గే ప్లే లైఫ్ ఇస్తారు లైవ్ ఇస్తా అని చెప్పారు బాగా ఒక విధాలు వరకు దగ్గర పోయి ఏం కాదు ఈ అవుట్ ఆఫ్ సిలబస్ హై సార్ సిలబస్ ఉన్నాయి సెవెన్త్ కొనే పడాలి టెన్త్ కొనే పడాలి నేను చూస్తే నీకు ఇరవై రెండు ఏళ్ళు ఉన్నట్టున్నది అంటే ఉర్దూ మీడియం ఉన్న కాలేజ్ అనమాట నేను రేపు అవ్వాలి ఎలా అప్రద్ధ అయిన సవాల్ మాలైన జవాబు మాలూ లేర నేనిప్పుడు అడుగుండకపోతే ఇంకో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా ఏ జీవితాడు అదే జీవితం ఎంత తొందరగా నీ జీవితం అంటే తెలుసుకుంటావో అంత తొందరగా బాగుపడటం నీ జీవితంలో ప్రారంభమవుతుంది అర్థం వేరు పరమార్థం వేరు అంతరార్థం వే విశేషార్థం వేరు ఇవి అవగాహనలోకి వచ్చినప్పుడు జీవితంలో బాగుపడడం అనేటువంటి ప్రారంభం అవుతుంది సరే పని చేయాలి ఉద్యోగము వ్యాపారము దాని వల్ల సంపాదన వస్తుంది దాని వల్ల ఇల్లు ఇల్లాలు మన ప్రయత్నంలో ఉన్నే అవసర పొద్దున్నే స్నానం చేసి స్థల తూర్చుకుని పొత్తు పెట్టుకుని ఒకసారి ఇట్లా ఒకసారి చూసుకుని ముకుమక్ బాగునిస్తే ఆ లోపమే మనం మార్చలేవు మేకప్ చేసుకోమని పూర్ణాలు చూసుకుని చిరున వర్తించుకుని కోర్టు నుంచి వస్తావన్న ఇతరులకు నీపై సదభిప్రాయం కలగడానికి నీవు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటావు దానివల్ల సహనము స్నేహము ప్రేమ ఆత్మీయత ఇప్పుడు ఈయనంటే నాకు నచ్చుతుంది అనుకోండి నాకు అటువైపోతున్న వాళ్ళు కూడా రోడ్డు దాటి మెసేజ్ అది వెళ్ళిపోతాను ఈయనంటే నాకు పద ఇచ్చింది సడన్ గానే రోజు నీకు అర్థమైందా వాళ్ళు వాంటెడా అన్వాంటెడా పీపుల్ మస్కితో రిసల్ యూ ఇప్పుడు మనకు టీవీ సీరియల్స్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఏంటది వాళ్ళని సెట్ కొట్టుకుంటే ఇరవై మంది గంట పడతారన్న ఏంటి అది ఎంత అదే ట్రూత్ఫేస్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది క్యా ఎదుట వాళ్ళు వెంట పడటం కాదు నీలో ఉన్న వ్యక్తిత్వం ఎదుట వాళ్లను ఆకట్టుకునేటట్టు నీ మాట తీరు చూపు నడక ప్రవర్తన వీటన్నింటిలో కూడా విశేషమైనటువంటి ఒక తత్వం ఉండి ఆ వ్యక్తితో నీ స్నేహం చేస్తానని నా కనిపించవరే నీవు నా మీద పడినా వెంట పడినా కాదు ఆ లక్షణాలు ఆలోచించుకోవాలి సరే కంటిన్యూ రిప్రడ్యూస్ పెద్ద కంటిన్యూ ఇచ్చేవాళ్ళు వివాహం వివాహం తర్వాత సంతానం ఎందుకని నేను కష్టపడ్డది నా తెలియజేయడం నాకున్న విషయాలు నా పిల్లలకు వస్తే సంతోషం వాళ్ళు వాళ్ళ పిల్లలు మా వంశం తరగాలి మా జాతి తిరగాలి మా కులం తిరగాలి మా మతం తిరగాలి మొత్తం మానవాడికి సోపాదనం చేయకూడదు అనేటువంటి అల్టిమేట్ ఆబ్జెక్ట్ కూర్చున్నప్పుడు ఏదైతే చిన్నప్పుడు ఏరవడం నవ్వటం పాలుదాడటం నిద్రపోవటం ఎవరైనా గమనించేసి చేసి తెచ్చి ఎత్తుకోవచ్చు చెప్పాలంటే తర్వాత మనం ఇందాక నేను చోటు చెప్పినట్టు అనేకమైన ప్రశ్నలు సందేహాలు అడగటం తెలుసుకోవటం గమనించి తెచ్చుకోవటం ఇవన్నీ నేర్చుకుని మనం కొంత నాలెడ్జ్ స్కిల్స్ ని మనం ఎక్యర్ చేసుకున్నాం సో జరుగుతు జీవించటాన్ని నేర్చుకోండి నేర్చుకోవటానికై జీవించండి చిన్నప్పుడు స్కూల్లో ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చెప్పిన తర్వాత ఆ టీచర్ ఓమే నేను ఒక ప్రశ్న అడిగింది ఈ లివ్ ఆ లివ్ టు ఈ ఆప్షన్ ఇంకేం సమాధానం చేసినా గుర్తున్నదా అప్పుడు ఏం చెప్పిన గుర్తులేదా ఏం చెప్పాడు అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేకుండా ఇంగ్లీష్ మీడియం వెళ్ళావమ్మా మేము వేరే ఇంగ్లీష్ మీడియం జరిగిందా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదివిన అప్పుడు చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పు లేదు తెలుగు చెప్తే అర్థం అయిపోతుంది అంగ్రేజీ కదా ఎవరు ఇంగ్లీష్ మీడియా చదివేవాళ్ళు కోనా చాలీ ఉండే ఇటు నువ్వు ఇటు నువ్వేం సమాధానం చెప్పు ఉండవచ్చు ఏ రెండు పదాలు అటు ఇటు ఏదైనా ఏమైనా అర్థం ఒకటి అయిందా కదా అని ఏదో ఒక సమాధానం చెప్పారు అని చెప్పాడు అది కరెక్ట్ సమాధానం అని ఆ తర్వాత ఎప్పుడో కానీ మనకు తెలియదర్శ తినకపోతే బతకలేవు కాబట్టి బతకడం కోసం తినాలి అనేటువంటిది ఒక అవసరం ఎందుకు పుట్టిన తెలుసా తినడానికే ఈ సముద్రాలు తినటం కోసమే పుట్టాను తినటం కోసమే జీవిస్తున్నాను అనేటువంటి చూడదానికి అర్థమవుతుంది అంటే రెండు పదాలను అటు ఇటు షపుల్ చేస్తే ఎంత అర్థం దల్లంత అయిపోతుందో అది నీకు అర్థమైనట్లయితే టు లివ్ వన్ లివ్ టు లవ్ నీకు లవ్ టు లివ్ వన్ లివ్ టు లవ్ ఈ యుద్ధాలేమిటి గొడవలేమిటి యాసిడ్ ఆలు ఏంటి తగ్గిపోట్లేటి గొడలాటలే ఇక్కడ కూర్చుని అందరూ నాశనం కావాలనుకునేటువంటి మనస్తత్వం ఎదాడులో నీళ్ళు ఇంకిపోతున్నట్టు మనిషి హృదయంలో ప్రేమ ఇంకిపోతోంది ఆ ప్రేమ ఇంకిపోయినందువల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి మీరేమనుకోకపోతే చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి నైంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యాన్ మేడ్ అండ్ ఇది అర్థమైంది తొంభై మనిషి సృష్టించిన సమస్యలు తప్ప దేవుడు సృష్టించిన సమస్యలు తప్ప కలిసి ఎవరు సృష్టించారు దేవుడికి రానమని చెప్పాడా చెప్పలే అవినీతి ఎవరు సృష్టించారు దేవుడు చెప్పాడా నీకు ఏ ఫ్రీడ మీరు ఎందుకు మీకు తెలుస్తుంది ఉన్నటువంటి సమస్య ఏమిటో మీకు అక్కడ అర్థమవుతుంది అందుకని లవ్ టు లవ్ ఆఖరి శ్వాస వదిలేంత వరకు మనం ప్రేమించవలసింది ఒక్కటే ఒకటి ఉంది ఏంటది నేర్చుకోవటాన్ని అంటే మీ ఓపెనింగ్ బ్యాలెన్స్ కన్నా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలి నేను ఉపన్యాసం ప్రారంభం ఉపన్యాసం మించే సమయానికి మీరు కొంచెం అవేర్నెస్ పెరగలి ఇవాళ పొద్దున పదకొండు గంటలకు మీరు ఇక్కడికి వచ్చింది కదా రేపు సాయంత్రం నాలుగున్నరకు ముప్పై ఒక్క వెళ్ళిపోతారు కదా మీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఈ వాళ్ళ గంటలకు మీకు వచ్చినప్పుడు మీకున్న చురుకు చొరవ తెలివితేటలు నవ్వు హాస్యము ఆనందం ఏవైతే ఉన్నాయో ఇవి రేపు నాలుగున్నరకు ఒకటి రెండు మూడు నాలుగు పది ఇరవై ముప్పై మినిట్లు అది ఎందుకు జరిగింది ఈ టూ డేస్ ఇంటెన్షిప్ ప్రోగ్రాం వల్ల జరిగింది అనే స్పృహ మీకు వచ్చినప్పుడు ఈ ప్రోగ్రాం విలువ ఏమిటో దీని నుంచి లాభం పొందడం తెలిసి ఇతరులకు చెప్పడం ఇలాంటి కార్యక్రమాలు మనం ఎందుకు మన ఊళ్ళోనో మన ప్రభుత్వంలో నిర్వహించుకోవాలో అప్పుడు మీకు తెలుసు వస్తుంది దీనికోసం ఈక్వేజాన్ని సృష్టించారని ఇది కొంచెం ఇంపార్టెంట్ టెక్నికల్ గా ఏమి ఉండదు నేను చెప్తున్నది మీకు అర్థమవుతోంది కదా అంత సింపుల్ గా అని దయచేసి గమనించారు సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే భావన ఎల్ఈసీ కొట్టు టీఈసి కొట్టు టీఈ కోర్టు టూఈ కొట్ త్రీ ఈజీ కోర్ టు అని ఒక ఈక్వేషన్ తయారు చేశాను ఆరు అక్షరాలని ఒక్కొక్క దానికి రెండేసాల చొప్పున మూడు హెడ్డింగ్స్ డివైడ్ చేశారు లైవ్ మేనేజ్మెంట్ అంటే మొదటి రెండు అక్షరాలు ఎల్ఈస్ ఈక్వల్ టు మైండ్ మేనేజ్మెంట్ అంటే టు క్యూ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే బిఈస్ ఈక్వల్ టు ఈ చూద్దాం ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎల్ఈ్యూటీ అంటే లైవ్ టై జీవితము అంటే సమయము ఆద్యంత లహితమైనటువంటి సమయంలో అంటే సమయం ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు ఎప్పుడు ముగుస్తుందో తెలీదు కానీ నాకు సంబంధించినంత మటుకు ఈ భూమిపై నేను ప్రవేశించిన దాన్ని నా పుట్టుక భర్తను అంటున్నాను ఈ భూమి నుంచి నేను తాజా బయలుదేరి వెళ్ళిపోవటానికి నా ఎగ్జిట్ లేక మరణము అని చెప్పని చెప్తున్నాను ఇప్పుడు అర్థం చేసుకోండి నేను పుట్టక ముందు నేను లేను ఈ రూపం లేదు ఈ పేరు లేదు ఈ తల్లిదండ్రులు లేదు ఈ చిరునామా లేదు ఈ సెల్ ఫోన్ నంబర్ లేదు నేను మరణించిన తర్వాత ఇవేవి ఉండవు అంటే నేను అంటే నా జీవితం అంటే నా పుట్టుకకు చావుకు మధ్య ఉన్న సమయము క్లియర్ అంటే మై లైఫ్ ఈజ్ మై టైం ఆన్ దిస్ ప్లానెట్ టైం అంటే ర్త్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఆఫ్టర్ డెత్ నాట్ ఇది అర్థమైంది అనుకుంటా సో ఎల్ఈపోర్థం చేసుకోండి ఎల్ఈసిపోయిల్ టు అనేది అర్థమైతే ఎల్ మైన సమానమైన వాటిని అంశం ఉదాహరణతో తీసేస్తే మిగుతుంది సో అంటే జీవితంలోకి సమయాన్ని తీసేస్తే ఇంకేది లేదు రాన ఈ సింప్వల్ అనేది బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్ ఈక్వాలిటీ ఈక్వేషన్ అంటే ఈ రెండు సమానమైనటువంటి సమీకరణ సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక వైపుకు నువ్వు ఏ చేస్తున్నావో ఫోటో వైపు అదే చేస్తున్నట్టు లెక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా త్రాస్ ఉంటుంది కదా ఇక్కడ ఒక కిలో వాటి పెట్టిన ఇక్కడ ఒక కిలో చాకరేట్ పెట్టిన దీనికి ఇప్పుడు చాక్లెట్లు తక్కువ ఉన్నాయను తక్కువ త్రాంటే వెళ్ళి నేను అందుకు తీసేస్తాను లెవెల్ వచ్చేటట్టు వేస్తాను లేకపోతే రివర్స్ నేను వేసిన చాక్లెట్లు తక్కువ ఉన్నాయి పాటు బరువున్నది కాబట్టి కింద దిగింది చాక్లెట్ పై ఉన్నాయి నాలుగు ఐదు వేసి సమస్తికి తీసుకొస్తాను ఇప్పుడు మీకు అర్థమైనా సో ఇప్పుడు అర్థం చేసుకోండి ఎల్ఈలో ఎల్ మైన అని తెలిసింది కాబట్టి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 సమయాన్ని సద్వినియోగపరిస్తే జీవితాన్ని సద్వినియోగపరుస్తున్నట్టే సమయ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచితే జీవితం యొక్క ఆనంద స్థాయి సామర్థ్యాలను పెంచినట్టే సమయ నిర్వహణ అంటే జీవిత నిర్వహణ అంటే స్వీయ నిర్వహణ నీకేస్తున్నాను సమయాన్ని ఒక ప్రశ్న అంటారు నేను ఏమనుకోకుండా ఈ రోజున కొన్ని మీరు గమనించిన విషయాలు రేపు మధ్యాహ్నం ఆరున్నరలోపు మీరు విని నేర్చుకోబోయేటువంటి విషయాలు మా తప్ప రాజేశ్వరరావు చెప్తాడో విదేశంగా చెప్తారో వాళ్ళకి ఎవరైనా చెప్పలేదు కనుక ఇవి కనుక ఒక పదే విధంగా మీకు తెలుసుంటే బాబు దేవినేవాళ్ళు ఇప్పుడు మీకు విలువ తెలిసింది కదా మీ పిల్లలు అరే నా పదే విధంగా నేను చెప్పలేదు నాకు రాబాయ్ తరువాత తరం వాళ్ళకి తెప్పించండి ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను మేము చదువుకున్నప్పుడు మాకు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళున్నప్పుడు టాపిక్స్ ఉన్నాయి పుస్తకాలున్నాయో ఎవరు చెప్పేవాళ్ళు లేదు ఎవరు యాక్టివిటీస్ కండక్ట్ చేయలేదు అని చెప్పాడు కదా ఇప్పుడు అలా కాదు ఇందాక మా అంబానాగేశ్వరరావు ఏమన్నాడు ఒకటో ఆదివాడు మూడో ఆదివారం విశ్వాలను కండక్ట్ చేస్తున్నాడు రెండో ఆదివారు కందుకూరు రావడం కండక్ట్ చేస్తున్నాడు నాలుగో ఆదివారం సంస్థ నిర్వహించబడుతోంది ఈ నాలుగు కార్యక్రమాలు కూడా వైశ్యులు చేస్తున్నారు ఇంట్లో సేవ ఉందా లేదా సమాజం బాగుపడాలనేది ఉందా లేదా నేను చదువులు తెలుసుకున్నది అందరితో పంచుకుందాం నా ఆరాధన ఉందా లేదా మీ పేరు కూడా నాకు తెలియదు నీ బూడు నాకు తన కిరణాలని ఇక్కడ అక్కడ వద్దని అక్కడ ఇక్కడ కావాలి అని నీకు భగవత్ తత్వం జరగ అర్థమైనట్యితే సహనంతో ప్రేమతో అందరికీ పంచి పడటానికి ప్రయత్నం చేయండి అది కావాల్సిన కాలం అది సేవకు నిజమైనటువంటి అడుగుతుంది డోంట్ డిస్క్రిమినేట్ నువ్వు ఇక్కడ అందరూ చేయడానికి కూర్చుంటే నేను ఓంటోళ్ళకే పెడతాను ఓంటోళ్ళు కానోళ్ళకు పెడతా అన్న పరప స్వరూప కావాలి నీవు ఏదో మూడు కిలోలు వండినా ఆ మూడు కిలోలు ఇవ్వాలనుకున్నావు ఎవరు ఆటోసండి చేయ అయిపోయింది ఆ కొంత బియ్యం ఆ కఠినంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది దయచేసి గమనించండి సరే అవి నిరంతరం పెరుగుతూ ఉండాలి అది ఎల్సిపోర్టు పరమార్థం రెండోది ఏంటంటే క్యూ లీడ్స్ టు హెల్త్ మైండ్ మేనేజ్మెంట్ లక్ష కోట్ల కళానికి సామర్థ్యం ఉన్నటువంటి మెదడులో నేను నా ఆలోచనలు నా సంకల్పాలు నా కళలు నా ప్రయత్నాలు నా సాఫల్యాలు నా వైఫల్యాలు నా మైండ్ నా మూడు నా హ్యాటిట్యూడ్ నా బిహేవియర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఓ చేయలేని రెండు చేతులు కూడా నిలబడతారు ఓ కారు రెండు కాదు రెండు చేతులు లేకుండా ఉత్తం బొండే ఉండే నిత్యమైన వాళ్ళ వాటికృష్ణుడు గణేష్ డె రెండు కిలోల బరువులో ఇది మా కిలో ఉంటుంది ఇంకొక రాము లేదు ఇంతలో ఇంత లీడ్స్ టు లర్నింగ్ టీ ఇస్కోల్ ఎడ్యుకేషన్ లో థింకింగ్ ఇస్ ఇపోనింగ్ కాబట్టి నో థింకింగ్ నో క్వశ్చనింగ్ స్ ట్యూ ఇస్ జీరో అంటే అర్థమేమి నో థింకింగ్ నో క్వశ్చన్ మీరు అందరూ దాని నుంచి శ్వాస క్షీలుస్తూనే ఉన్నారు కదా గాలి వదిలిపెడుతూనే ఉన్నారు కదా ఏమైనా అనుమానంగా ఉన్నారు ఓకేనా ఏమో సార్ నువ్వు చెప్తుంటే అక్కడ గుడ్ల చూస్తున్నాం ఏమైనా మర్చిపోయినా శ్వాస తీసుకోవాలి కూడా మర్చిపోయాం ఎవరికి అనుమానం అయితే లేదు కదా రైట్ ఒక చిన్న డిఫికల్ట్ డిఫికల్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే కష్టమైనటువంటి ప్రయోగం చేయటం కష్టం అని ముందే చెప్పా అందుకని వినండి ఏటా ప్రయోగం అంటే కాసేపు ఆలోచించటం మానే ఏం చేయాలి మీరు ఇప్పుడు కాసేపు ఆలోచించటం మానే నన్ను ప్రశ్న అడుగు సార్ ఏదో ఒకటగా నీ ఇష్టం నన్ను అడుగుతాం నిన్న అడగను నీకు తోచుందరూ ముందుకుంటే మంచి ప్రశ్నడి సార్ చప్పట్టుకోట నువ్వు ప్రశ్న ఏముంటాడు నీ ఇష్టం ఏదైనా సరే చెప్పమ్మా ఏదో ఒక ప్రశ్ననే కదా సమాధానం నేను అడిగి నువ్వు సమాధానం చెప్పమంటే కష్టం నేను ప్రశ్న అనుకున్నా కదా కొనసాగా ముందు కొనసాగా ఉన్నాయనే చెప్పండి అనుకున్న పని సాధించడానికి ఏం చేయాలి సరే నేను మిగిలిన వాళ్ళ దగ్గరకు వస్తే వాడు కూడా ప్రశ్నలు అడుగుతాయన్న నమ్మకం ఉంది ఇవాళ సాయంత్రం లో మీరు నన్ను అడగదలుచుకున్న ప్రశ్నలన్నీ రాసి కాగితాలు రేపు పొద్దున నేను సమాధానాలు చెప్తాను ప్రస్తుతం నాకు కావలసిన పాయింట్ ఏంటంటే స్వరస్య ఆలోచించటం మానేమన్నా కదా ఎక్కడికి నేనేమని చెప్పిన ఆలోచించయోగం చేస్తున్నాము ఆలోచించటం మానే కష్టము దయచేసి కాస్సేపు ఆలోచించకుండా ఉండండి అని అని తలుపుతు కదా క్రెస్ట్ అడిగితే ఆ కైసప్పుడు సత్యం చేయాల్సి నేను నేను ప్రయోగం ఇప్పుడు ఉదాహరణకి కళ్ళు మూసుకోవాలి ఏం చెప్పబడుతున్నది అని ఎంత చెప్తాను కళ్ళు మూసుకున్నాక సభ చేసుకోండి మీరు ఏం చెప్తున్నాను కళ్ళు తెరుచున్నప్పుడు కనబడుతుంది కళ్ళతో చూస్తాము కళ్ళు మూసినప్పుడు మీకు కనబడదు నేను కళ్ళు మూసుకుని చూసి ఏం జరుగుతున్నదో చెబుతున్నాయి ఇస్రో ఏదో చెప్పేసారూసుకోమన్నా పడాలేదా అక్కడనే నేను ఆలోచన మానేయమని చెప్పిన కదా మరి ప్రశ్నలు ఏమన్నా ఎక్కడ ప్రశ్న మంచిదవునా కాదా టఫ్ ప్రశ్న తీగ ప్రశ్న ఆకాశ నక్షత్రాలు ఏమి ఉన్నాయి ప్రముద్ర పొద్దున ఇసుకురేమన్నాయి అది ఇష్యూ కాదు నాకు వాటి గురించి సమాధానం తెలుసా తెలియదా అన్నది ప్రశ్న కాదు ప్రశ్న ఏమిటంటే ఆలోచించడం మానేసిన తర్వాత ప్రశ్న ఎట్లా ఆడగలుగుతున్నావు చెప్పిన మరి అంటే ఇరవై రోజులు పాటించప్పుడు మీరు అర్థం చేసుకోండి టి ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే అర్థం ఏంటంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ టీ మైనస్ క్యూ ఈజ్ అంటే నో థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ లీడ్స్ టు హై క్వాలిటీ ఆఫ్ మింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ ఎక్కడ ఉన్నతమైనటువంటి ఆలోచన సామర్థ్యం ఉంటుందో అక్కడ అద్భుతమైన ప్రశ్నలు ఉద్భవిస్తాయి అక్కడ అద్భుతమైనటువంటి నేర్చుకునే సామర్థ్యం కాబట్టి ఎక్కడ ఎవరు ప్రశ్న అడగడో ఆలోచించడో చౌకబాన్ ప్రశ్నలు చౌకబారు ఆలోచనలు ఉంటాయో స్వస్తామాలు ఏమవుతుంది కూడా మన స్కూళ్ళలో మన ఇళ్లలో జరుగుతున్నటువంటి ఈ మహాప్రయోగం ఏంటంటే ప్రశ్నతే కోపడుతున్నావు ఎం రాదు తిరిగి మాట్లాడుతున్నావు నువ్వు కుచే చూస్తున్నాయి అడగకూడదు అన్నమాట ఎప్పుడే కోపటం నీకేమో అడగదు నీకు అర్థమవుతుందా ఎవరు అడుగుతుంది ఎక్కడ కూర అవుతున్నది అందుకే చెప్పిన లక్ష కోట్ల కళాల స్థాన్యం భగవంతుడు అందరికీ ఇచ్చినప్పుడు ఎందుకు మనం వికసించలేకపోతున్నా అంటే నాటిన విత్తలం మొలకెత్తుంది నాకు దేవులో కాయకంలో చుట్టి దేవుడు పెట్టుకున్న విత్తలాలు మొలకెత్తుంది మూడవది ఇంగ్లీజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్ ఇవ్ ఈక్వల్ టు అంటే వృద్ధి సమృద్ధి అభివృద్ధి పరంపరా నిత్య పరంపరా అభివృద్ధి అని చెప్పని సో మనం ఇంకా ఎలిజిబుల్ టీమ్ ఇది కొట్టు ఇది కొట్టు క్వశ్చన్ ఇదికోట్ ప్రోగ్రెస్ ఇది కొట్టు ఫస్ అవుతా పెట్టడైతే అన్ని ఈక్వల్ అవుతాయో అప్పుడు దేనిక ఇంటర్చేంజబుల్ సబ్స్టిట్యూటబుల్ ఒకదాని జాగాలు ఉంటుంది కావచ్చు సో ఆధ్యంతాలలో ఉన్నటువంటి ఎలిజిపో మనం ఈక్వెడి కింద ఇస్తే ఎల్ మైనస్ ఈ జీరో పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా గ్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ రేపు సాయంత్రం నాలుగు వందలకి మీకు కొన్నైనా కొత్త విషయాలు తెలుసుకున్నట్టు స్ఫూర్తిని మోటివేషన్ ని ఇన్స్పిరేషన్ నించుకున్నట్టు మీకు అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మీరు వస్తారు అనిపించకపోతే రెండు రోజులు కూర్చున్న సమీక్ష పరిశీలన అంతలాపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉన్నది క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉన్నది వృద్ధి ఎట్లా పద్ద ఉదా రెండు రోజుల సమయం ఇంత డబ్బు ఇంత చర్యలు లేదా సుభేక్ష నాకు లాభం ఉందా లేదా ఉపయోగపడతాం నేర్పడు ప్రాప్తానికి కుస్తాను ఇంకా అర్థమవుతుందిగా అది అక్కడ ఈ గ్రేషన్ అన్నమాట ఒకసారి నమ్ముతారా అదే నాకు తెలుసు కొందరన్నా దుర్యోధను లేకపోతే మహాభారత మనం నవ్వుతాం అర్థం ఏమిటి నవ్వు యొక్క అర్థం ఏమిటి లైఫ్ అన్ని అడిగినా వస్తారా అప్పుడైతే గమనిక సమాధానం చేసిన ఇప్పుడు కూడా మన స్మైలింగ్ ఏం చేస్తావో ఏం సంతోషం ఉన్నప్పుడు ఇప్పుడు కరెక్ట్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది సాటిస్ఫాక్షన్ కాకు ఆనందంగా నవ్వుతావునా రహస్యం చెప్తా ఎనభై నాలుగు లక్షల జీవరాత్రిలో నలభై సంవత్సరాలు భగవంతుడు మనిషికి ఒకరికి కుక్క నగవు కాకుండా కూడా ఆ సార్ నువ్వు మంచిగాని అది మనిషి సృష్టించిన కారణం నిజానంగా ఎక్కువ నవ్వుతుందో నన్ను గురించి మీ గురికి వచ్చిన అది ఒక్క నిమిషం స్నేహంగా ఉండొచ్చు ఆడుకోవచ్చు ఒకదాని మీద పదబడి పొరలొచ్చు కాదనే అంటే వాడి ఇప్పుడు ఇది పోతూ పోతూ జీవితం దాడి జరిగింది ఏమేమి ఇప్పుడు ఆ స్పైడ్ అర్థం చేయాలని గమనించాలి లైఫ్ ఈజ్ పర్పస్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పారు కాబట్టి స్పై ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎక్సలెన్స్ టు ఎక్సల్ యూ హు లర్న్ టు లర్న్ యూ హేక్వేషన్ ఒక రెండు రోజులు నేను మీకు శాంపుల్ చూపించినందువల్ల మీకేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామంటే స్వీయ స్ఫూర్తి వల్ల స్వీయ ప్రేరణ వల్ల నిరంతరం నేర్చుకుంటూ ఉండటం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలనేటువంటి మంచి ఆలోచనల విత్తనాన్ని మీ మనసులో దాచు తీరు బయట రా ఉండాలి నవ్వుతూ ఉండాలి నవ్వు యొక్క అంతరాధుడు ఏంటి అదే దేవుడు నాకు ఒక్కరికే ఇచ్చిండే ఆ మనిషి ఒక్కరికే ఇచ్చిండ్రు పిల్లి కుక్క పాము చీమ నేరు దోమ అడుగుతుంది సాధ్యమైన మనిషికి ఎక్సెప్ట్ హౌ బై లర్నింగ్ వెన్ కెన్ యూ టేక్స ఫిజికలీ mental alert it will show its spikes usual erratic and emotionally balanced modern financial and software jobs جديد ভোটার फर्स्ट टाइम हॉल्डेर्स एक छोटा पॉइंट ना కావాలి ఆ ఇతమే తో గాని బిఎస్ లో గాని బయాలొజికల్ సైన్స్ సమకూన వాళ్ళ అయినా అనరా కస్టమర్ పాయింట్ దోక్ ఎందులో మనం స్కేల్ ేషన్సీనా అందరు దయచేసి వినండి కృష్ణ గారు తన బర్త్డే నాడు మనందరికి లంచ్ పిలిచి పోదాం పోదాం రెండు వేల పదే రా మనం ఇంకా భోజనం కన్నా ఒకరు సరిపోతుంది మంచిగా వండించి పెట్టి తడుకున్నది తిని బయటకు వచ్చి బాధ కూర్చుంటే ఓ నాలుగు ఏళ్ళ తరపు పట్టుకుంటారు నాలుగు ఏళ్ళ కూడా ఏమి సరిపోతుంది డెబ్బై ఎనభై మంది ఉన్నాం కదా అన్నారు వాళ్ళు అందరు భోజనం చేసి కొందరు తింటారు అందుకని తీసుకొచ్చిన నాలుగు సరిపోవు కానీ ఏసుకుంటారని సరేనా ఆయన ఆత్మను కట్ చేయడం మొదలెట్టి నేను ఆయన అడిగాను ఆయన ఈ ఆత్మ మీద వెయ్యి విత్తనాలు అంటే అడిగాను అందాలి నీకెవరన్నా అయ్యా పది నుంచి పన్నెండు విత్తనాలు ఉంటాయని అని చెప్తున్నాడు ఒకటోసారి పది పన్నెండు రెండవసారి నాలుగు తప్పితే ఐదు ఆరో ఒక ఐదు అది పదిహేను ఉండవు పరేషాలు కారణం నువ్వు తిన్న యాప్లు ఉన్నాయేమో మాకేం నేను తిన్న హ్యాప్లే తిన్న యాప్లే తక్కువనే ఉన్నాయి పర్వాలేదు అస చేస్తానంటే ఆయన్ని ఇదిగో నువ్వు అనుకున్న దాట ఒక్క ఉత్తరం తీసి నా పెట్టమంట తీసుపెడతా ఇందులోకి ఎన్ని హ్యాపుల పట్టు వస్తాయో చెప్పు అంట చెప్పు నిల్చో సంచాలి సెకండ్ సార్ ఐ హుట్ వన్ యాపిల్ సీ ఇన్ మై ఫార్మ్ హౌ మెనీ ఫ్రూట్స్ విల్ కమ్ ఫ్రమ్ ఆఫ్ ది సింగిల్ సీ దాట్ ఈస్ మై ఫస్ట్ ఎన్ని యాపిల్ పని వస్తాయి ఒక విత్తరంతి ఎక్కువ చాలా ఎక్కువ సో ఇప్పుడు మీకు తెలిసింది ఆయన ఏం చేసిందంటే ఇందాక టీచీన థింక్ క్వశ్చన్ లర్ను రివ్యూ అని చెప్పింది కదా అని చెప్తా సార్ అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టింది నెక్స్ట్ బర్త్ ఈ స్లో నంబర్ టూ పిలిచిన ఆఫీస్ బెట్టర్ కూర్చోబెండో పరచపడో పెడితే అంత కూర్చోవాల్సి వస్తున్నారు నెక్స్ట్ సీరియస్ పెడతా ఎక్కడో చేయడం ఇతనాల నంబర్ ఫోర్ ఎంఎస్ట్రీ లేదు నేను జిఎస్టీ చేసిన ఆయన లేదు డెల్ అంటారు అందుకని సార్ నేను చెప్తా సార్ అని నైన్ క్రోర్స్ ఎయిటీ సెవెన్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ సార్ చెప్పి సిలబస్ లో ఉండే ఎక్కడ చెప్పినా మీకు నేను అయిపోయినా నేను కరెక్ట్ గా తెలుసు మీరేటప్పుడు సార్ నేను అభిప్రాయానికి విషయం చెప్పిన చూడ ఒక రిటర్న్ తీసుకెళ్లి మనం నాటి Look at that one, but you can move it, you can move it, you can move it, you can move it, you can move it, you can move it. Hundreds and thousands of buds that blossom into flowers, they become raw fruit, they become ripe fruit, and each fruit has four or five or six seeds. And if you sow all the seeds of all the fruits, of all the time, the journey can be అనంతమైనటువంటి సృష్టి తత్వం అనేటువంటిది విత్తనంలో దాగి ఉంది అనే ఒక్క సత్యం అర్థమైతే నేను గంట నల నుంచి చేస్తున్న ప్రయత్నం కాపడి అట్ల విత్తనంలో ఉన్న అనంత శక్తిని అర్థం చేసుకోండి విత్తనమైనా సార్ ఇప్పుడు వినండి ఎవరి థాట్ ఈ చే ఎక్స్ప్రెషన్ ఈజె సిరీ ఎక్స్పీరియన్స్ ఈ ఎవరింగ్ యో అద్భుతమైనటువంటి సృష్టి సామర్థ్యాన్ని కలిగినటువంటి భగవంతుడు విజ్ఞాన రూపంలో ఇంటి సత్యాన్ని తన గుడిని తెలియబడుతున్నాడు విత్తనం నాటితే అనూమైనటువంటి సంస్థలు వస్తుంది నేను ఆలోచన విత్తనం కాదా చేస్తున్న ప్రయత్నం విత్తనం కాదా ఒక మంచి సహాయం చేసే విత్తనం కాదా విత్తనమే కదా ఇప్పుడు సరే మన పెద్దవాళ్ళు కూడా ఉన్నాడా పెద్దవాళ్ళు మా దాప నాగేశ్వర గారు ముస్యాల సంఘర్ సరే ఇప్పుడు ఇప్పుడు పాయింట్స్ చెప్తున్నాను రెండు రోజుల ప్రోగ్రామ్ అంటే ఎన్ని గంటల వైపు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ ఫోర్ నేను అడగా అంటే దీంట్లో స్నానం బట్టలు రెస్ట్ వీటికి పని అవుతాయి కదా మరి ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు టీచింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాను అప్పుడు టూ డేస్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ బై ఎయిటీ ఎయిటీ దగ్గరలో ఉంటుంది ఒకటి వద్దామని నిర్ణయం చేసినాక ఇప్పుడు దాన్ని మనందరం కలిసి ఏదో విజయవాడ పంట బస్టాండ్కి వెళ్దాం తొమ్మిది గంటల ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో అన్ని టికెట్లు బుక్ చేశాను ఏర్పాటు మరి ప్రోగ్రామ్ ఇక మా గంట వ్యాధి అవునా మరీ మొదటి రోజు ఎనిమిదిగా తొమ్మిది దాకా మీ కార్యక్రమం పెడతారు రేపు కూడా కొన్ని రోజా తొమ్మిది రోజులు వరకు ఇదే పదకొండు కదా కనీసం సెగన్ లాక్ మీకు అర్థమవుతుందని చెప్పేది హౌ టు ఎట్ స్టెడ్ వీ హేక్ ట్రబుల్ టు దిస్ ప్లేస్ పనులన్నీ అటగా అడగ మీద పెట్టి మనకే వచ్చినాం కదా రెండు రోజులు మనం కేటాయించినప్పుడు కనీసం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు గంటల ఇన్పుట్స్ తీసుకునేది ఆలోచన ఒక విత్తనం ఆ విధంగా అర్థం చేసుకుంటే జీవితం అంటే సమయమని సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే ఆలోచించడమని ప్రశ్నించడం అని నేర్చుకోవటమని నేర్చుకోవాలని ఆమోదరచడం తత్వం అర్థమైంది అప్పుడు ఎంత వీరు దివ్యత్వాన్ని మేల్కొల్పడం ఇతరులలో దివ్యత్వాన్ని మేల్కొలిపే అవకాశాలు భగవంతుడు ఇస్తాడనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం మోటివేషన్ లీడ్స్ టు ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ లీడ్స్ టు సక్సెస్ ఇందా సారు మీ ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క పాట ఆ పాట పాడాలా ఆ పాటకు డాన్స్ చేయాలంటే ఈ గ్రూప్ మాయదారి ఒక్కసారి మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మైజమ్మాజమ్మా మైజమా నుగా బరబెట్టే నువ్వుగా బరబెట్టి పరిశాను చేయకే మైజమ్మా బానే ఇంకా అది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు లెక్చర్ ఇస్తున్నారని అనుకున్నాం అనుకుందా నేను రాలనుకుందాం అవునా ఆయన ఏమనుకుంటావు ఇప్పుడు నీకు అర్థమయ్యా ఆయన ఉపన్యాసం వచ్చినా కూడా నువ్వు బాగా పాడదని మాకు తెలుసు కాబట్టి ముందు ఒక పాట పాడిపోయినా అంటే రేపు ముందు నువ్వేం చేస్తావు మీ పిల్లలకి మన వాళ్ళకి ముని మన వాళ్ళకి అరేవా చెప్తా నేను అనేది ఏదైతే నీవు ఓదిలేకైతే ఎక్సలెన్స్ అచీవ్ చేస్తా ఎక్సలెన్స్ నోటికి ఫెయిూర్ ఎక్కడ ఉంటుంది ఎక్సలెన్స్ ను ఫెయిక్స్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎందుకు పాడుతున్నాను నేను పాడేవాడిని కాదు మాట్లాడేవాడిని బాగా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని మన మనస్సుపై కలిగిస్తుంది శుచి చేసుకోవటం అని నేను ఇలాగా చెప్పానే మనస్సును శుచి చేసుకోవటానికి బాధ పనికి వచ్చినంతగా ఇంకేమి పనికిరాదు నచ్చిన బాధ తెలిసిన బాధ మనం నిజానికి గుర్తు బాగుండకపోవచ్చు సినిమా నుంచి బయటకు వచ్చేసి కూర్చుంది కూర్చుంది తిన్నాగా చింతగా తిందాగా అనుకుంటూ బయటకు ఏమచ్చు పాఠ యోని అందాన్ని ఆనందాన్ని అనుభవించడం వచ్చు అది జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం విత్ ద ఫైవ్ అవర్స్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద స్టార్ట్ ఇజ్ లెటర్ ఈ ఫస్ట్ థింగ్ పొద్దున్నే యోగంతోనే దయచేసి అర్ధంలో మీ మొక్కని చూసుకుని నవ్వండి బాగుండే సార్ ఎవరైనా మీ ఇట్ల కూడా ఉంది ఎవరు ఏమనుకుంటారు నవ్వండి సన్న పండ్లగా ఉన్న కొట్టలున్నా సన్నున్నా ఇట్లున్నా అప్పులున్నా ఏం పండ్ల నవ్వండి వెల్ యుర్ ఎంతో చేస్తే ఈ మిగతా ఎనర్జీకి వెల్ యు ఆర్ ఎనర్జీకి యూఆర్ ఎక్స్పెరిమెంట్ చేయడం When you are experimenting, you get the experience. Accumulate the experience, it becomes expertise. When you are having expertise, you are pursuing excellence. When you are excellence, how can you help you? Sinclan students and Tandanga are in the same way. The person who says to the Mutsah, can't do the Mutsah. When you are using the Mutsah, you are using a proper Prayogam. Prayogam means <laughs> anabogam. Anabogam means <laughs> aakasham. Aakasham means aakasham. తెలియ అద్భుతమైన తెలియ వల్ల నిరంతర పరంపరో పురాభి ఆ నిరంతర పరంపర పురోభిరుతున్నప్పుడు ఇప్పుడు బాలసుప్రభుని ఎక్కువస్తే ఒక పాడ పాడన తెలియకపోయింది కొన్ని చుట్టిన పాడము కొంత ఎక్కడ ధైర్యం చాలా లేని కొన్ని శంకరా అని మన మనసు ఎట్టు అభివృద్ధి పోతున్నా చేసినావు మీరు అర్థంలో చూసుకోవాలి కదా సారి కాలేజీలో మా అడ్మిషన్ గురించి మా పిల్లల్ని తీసుకెళ్ళారు ఇక్కడ ఎండమూరి వీరేంద్రనాథ్ వచ్చి ఒక క్లాస్ తీసుకున్నారు అప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పాను రోజు నువ్వు ఉదయం లేవా అర్థంలో చూసుకోవాలి అదే మాట చేస్తున్నా అదే మాట నేను చేస్తున్నా సార్ ఎదుట వాళ్ళ మంచిని కోస్తూ ఉంటే రోగాలు మీ గరి చేరవు ఇంకొకరి చెడు జాగాలని అనుకున్నట్టు పది రోగాలను తీసుకున్నట్లు లేక మీరే టెస్ట్ చేసుకోండి జో అచ్చా ఆత్మీ హే ఇంకా ప్రమాద సంతా జో గుర ఆత్మీ హే ఇంకా రైట్ సో కొంచెం స్పీడ్ వె అన్నట్టు అన్న తప్ప ఫిఫ్టీన్ ట్వెంటీ థర్టీ దస్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ డైరెక్ట్ పరిగెత్తు డోంట్ ఫరీ ఐఆర్ గోయింగ్ గివ్ దిస్ కాలం ప్రెసెంటేషన్ టు యూ సో ఏమైనా ఆల్రెడీ లర్నింగ్ స్కిల్స్ మెమరీ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ Presentation skills, analytical skills, problem solving, condition making skills, goal setting skills, self-development skills, creating skills, interpersonal skills, team meeting skills, leadership skills etc. These skills are made in the way, you can use the skill, you can use the skill, you can use the skill, the skill, the skill, the skill, the skill, the skill, the skill, the skill. But what else? Development and practice standards. ఇరవై రెండు ఏళ్లకి ఆల్ ఇండియా పాలన శ్రీలక్ష్మి గారు ఇప్పుడు కొన్ని రోజులు చెంచాల్ కూడా ఆ జైలు లోపల కొన్ని రోజులు బయట ఉంది అక్కడ లోపల ఈ మధ్య ఒక కార్తూన్ చూశాను నేను ఆ జైలు ఎడిషనల్ రూప్స్ కడుపుతున్నాడ ఎందుకైనా ఎక్కువ క్యాక్టివిటీ సాయ్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది విలువ నేను అందువల్ల వచ్చిందనే సత్యాన్ని గమనించాను లన్ టు లవ్ టు బికమ్ బెటర్ మంచి మక్ష అవ్వడానికి ప్రయత్నం చేయండి లితాశాస్తామంలో మొట్టమొదటి పేరు అమ్మవారు శ్రీ మహే నమ ఎంత అర్థం ఉండ చదివిన వాడు పార్లమెంట్ చేసిన వాడు అర్థం తెలుసుకుని పార్లమెంట్ చేస్తే ఆనందం ఎక్కువ ఉంది తెలియ ఎక్కువ పెరుగుతుంది అర్థం తెలుసుకోకుండా ముందుకే వ్యాపూ విధానం పాడినట్టు పాడుతుంది ప్లీజ్ రెస్పెక్ట్ నాలెడ్ వివరాలు కొంచెం మీకు తెలుస్తుంది కాబట్టి ఆ వివరాల్లోకి నేను అధికారులేదు స్థిరీ శిల్పి శిల్పాట్ ది స్టోన్ యు స్టాచ్యూ నిన్ను నీవెలా తీర్చిదిద్దుకోవాలో నీవు నిర్ణయించుకోవాలి ఉదాహరణకు ఆయన శిల్పనుకున్నావు ఒక రాయించి రాముడు విగ్రహాన్ని చెప్పమంటే రాముడు చెబుతాడు కృష్ణుడు చెక్కమంటే కృష్ణుడు చెబుతాడు ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి చెబుతాడు వినాయకుడిని చెక్కమంటే వినాయకుడు చెబుతాడు కానీ ముందు చెప్పాలి రాముడి సెకండ్ చెక్కినా వినాయకుడిని చేయి కుదరదు నీకు అర్థంతుందా కబ్దేనా భార్య నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకోదలుచుకుంటున్నావో నీవు నిర్ణయించుకోవాలి నువ్వే శిల్పం ఎవరు నువ్వే నిన్ను నువ్వు తీర్చిదికోవాలనేటువంటి సూత్రం అందులో ఉంది మనం సినిమా చూస్తుంటాం చాలా సినిమా చూస్తుంటాం మనం ఆ సినిమాలో ఎవరో డైరెక్టర్ ఎవరో ప్రొడ్యూసరు ఎవరో హీరో ఎవరో హీరోయిన్ ఎవరో స్క్రిప్ట్ రైటరు ఎవరో లిరిక్ రైటరు ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్గా కానీ మన జీవితం అనే సినిమాకి అన్ని ఎందుకు ఆలోచించడం బాధ్యత రైతు ఆలోచించడం లేదు బికమ్ నిన్ను చూసి నీ వయసు ఎవడు అంచనా కట్టని పర్తనిలో నీ ఆరోగ్యాన్ని కాపాడుకో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి దానికి ఇంతవరకు బికమ్ బెటర్ అంటే ఏంటో చేత చాలా క్షితంగా రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు పదిహేను నిమిషాలు గంటలో ఇరవై నాలుగు గంటల్లో అరవై నిమిషాలు చదువున ఒక వెయ్యి ఆరు వందల నలభై నిమిషాలు వన్ అంటే ఫోర్టీన్ కన్వీనియన్స్ కోసం అప్ ఓ చేస్తే పదిహేను అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు మీరు మంచి ఆలోచనలు విత్తనాలను మనసులో నాటుకోండి మీకు ఇష్టం వచ్చింది నీకు రామాయణం ఇష్టం ఆవిడకు భారతం ఇష్టం నీకు భాగవతం ఇష్టం ఇంకో మతం వాళ్ళకి ఒకడికి ఖురాన్ ఇష్టం ఒకరికి రైతు ఇష్టం ఇష్టం ఈ ఇష్టం రోజు పొందునే పదిహేను నిమిషాలు ఈ అద్భుతమైనటువంటి స్ఫూర్తిని ఇచ్చే ఆలోచనల విత్తనాలను ఈ మనస్సులో హృదయంలో నాటుకో అలాంటి చదవకుండా ఆలోచన ప్రారంభించవద్దు అందుకనే కొద్దిగా మన వాళ్ళు భగవద్గీత పదిహేను అధ్యాయాలు చెప్పేలా పాప మార్చి కనీసం ఒక్క అధ్యాయన్నా చదవకపోతే వాడు భోజనం చేయడు లేదు కనీసం ఒక్క శ్లోకం అన్నా చదవకపోతే నీ గుర్తుందా మనం కాలుగా చాలా మంది ఉంటుంది కాళహస్తి ఏర్పేడు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి గీతా మాత ఉందామని నలభై ఏళ్ల కింద మొట్టమొదటిసారి పద్నాలుగు రూపాయలకు ఇచ్చారు గీత పుస్తకం ఎంతమంది చూశారు నాకు తెలియదు ఇప్పుడు అక్కడ ధరపంచం పెరిగితే గీతా ప్లస్ వాళ్ళవి సౌద్యాన్ని దొరుకుతాయి కొందరు ఏదో ఒక సందర్భంలో భగవద్గీత ఫ్రీగా ఇస్తుంటారు పుణ్యం అని చెప్పి సరే ఎంతమంది చెబుతున్నారు అని వేరే విషయం ఎంతమంది పాటిస్తున్నారని వేరే విషయం కానీ పొద్దున నువ్వు చక్కని ఆలోచనలను విత్తనాల రూపంలో మనసులో నాటుకోవాలి పాస్ ప్రొజెక్ట్ అండ్ ఫ్యూచర్ సమీక్ష అంటాం రేపు సాయంత్రం నాలుగు వరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రెండు రోజుల క్రితం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఏం విన్నాము ఏం నచ్చింది ఏం నచ్చలేదు ఏ దమలు పరచాలి ఏం చేయాలి అనేటువంటి సమాధానం చెప్పుకుని వెళ్తారు దానికి సమీక్ష ఈ వాటి నుంచి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఈ సమీక్ష చేసుకుని పడుకున్నాం ఈ రెండు రోజులే కాదు ఆఖరి రోజు వరకు ఏం జరిగింది ఎందుకు మాట్లాను ఎందుకు వాళ్ళు నపాత్యం చేసుకున్నాడు ఎందుకు గొడవలు వచ్చాయి ఎందుకు పోటీ వచ్చింది ఎందుకు పోరాట వచ్చింది అని ఎప్పుడైతే సమీక్ష చేసుకుంటామో యువర్ టుమారోటర్ దాన్ టుమారోస్ బెటర్ ఎస్టడీస్ థర్డ్ థింగ్ సజ్జన సాంగేకర్ మంచి వాళ్ళతో స్నేహం చేయాలి ఎక్కడ దొరుకుతా సార్ టెలిఫోన్ డైరెక్ట్ సపరేట్గా ఉంటుందా హైదరాబాద్ లో మంచిోళ్ళు సికింద్రాబాద్ లో మంచిోళ్ళు అని మీకున్న కాంబినేషన్ లో కనీసం ఒక తులసీదలంలాగా ఎక్కువ మంచితనం ఉన్నవాడితో స్నేహం చేయండి మీకన్నా తక్కువ మంచితనం ఉన్నవాళ్ళతో స్నేహం చేస్తే ఇద్దరు చెప్తారు అని చెప్పినాస్త నాలుగవది సంగీతం ఇప్పుడే చెప్పాను నేను సాత్వికమైనటువంటి సంగీతాన్ని వినండి భజన వినమని నేను నేను చెప్తున్నదల్లా సాత్వికమైన సంగీతాన్ని వినమని చెప్తున్నాను సంగీతం వినకపోతే ఏమవుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు దినమంతా మీ మనస్సును ప్రభావితం చేస్తాయి ఆ దినమంతా ప్రభావితం చేసినప్పుడు మీరు తీసుకునే ఆలోచనలు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు ఆ పిచ్చి పిచ్చి సంగీతానికి తగ్గట్టివ్గా ఉంటాయి ఈ పాటి రూపవాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలీదు మీ ఇష్టం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఏ చెప్తున్నారు Spend quality time స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ వ్యాపారంలో బిజీగా ఉంటాం ఉద్యోగంలో బిజీగా ఉంటా రాత్రి ఎనిమిది గంటల ఇంటికి వస్తారు కాల్చేది పడుతున్న భోజనాన్ని కూర్చుంటాం టీవీ ఎదురకుండా పిల్లలు ట్యూషన్కి వెళ్ళొచ్చిందా వెళ్ళొచ్చిందా వెళ్ళొచ్చారు ఫీజు కట్టాలంటే ఉన్నది ఇచ్చేది అంటే ఏటీఎం లాగా తయారైన మనం ఎనీ టైమ్ మనీ అంతే పిల్లలు అంటే వాళ్ళు అడిగిన డబ్బు కోర్టులు తీర్చడం తల్లి అంటే తండ్రి అంటే తయారవుతున్నారు అందుకని చెప్తున్నా సంసారం గురించి కొంచెం పట్టించుకోకపోతే సంసారం చేంజ్ ఆగుతుంది చాలా అర్థం ఇందులో నేను ఎక్కువ చెప్పి లేకపోతే భార్యలు భర్తలతో పిల్లలతో సమయాన్ని క్వాలిటీ టైం కనుక గడిపినట్టయితే దీనివల్ల ఫ్యామిలీ టైమ్స్ అంటే భార్యాభర్తల మధ్య కుటుంబం మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు బాధపడతాయి అందువల్ల మీ పిల్లలకు మీరు కుటుంబానికి సంబంధించి మీ ఇంటికి అరే మన ఇంట్లో ఎవరు తెలియదు మన వంశంలో చేయలేదురా మన ఊళ్ళు ఎవరు చేయలేదురా మన కులం చేయలేదురా అనే మాట కదా ఆ విలువలు చిన్నప్పటి నుంచి విలువలకు నేర్చించగలరు రాదు కంటిన్యూవిటీ అంటే ఒక తరం నుంచి మరో తరానికి కొనసాగించవలసినటువంటి విలువల గురించి అవగాహన ఏర్పడుతుంది try and stretch yourself more on your dumb college wouldn't be challenged no drugs no alcohol no indulging in just noise it says no new ways it says no let you say no on love it says stop the nonsense on a absorb somebody that has many types of Improving your self-management skills, learn to deal with emotions. Tohdari koopo ekova, samskara nante koopani, adhutula vetchkoto, agraha, nigraha. Nigraha therefore agraha, complement to the characteristics of you. Until you came on our tavali, controlling your self, controlling your emotions with our tavali. Exercise for the glory of the mind and the other body of the soul. Now begin to analyze. ఏం ఆలోచిస్తున్నావు ఏం మాట్లాడుతున్నాం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఇతరులు అలా మాట్లాడితే మనకు ఎందుకు నచ్చుతోంది ఈయన ఇలా మాట్లాడితే మనకి ఎందుకు నచ్చటం లేదనేటువంటి తులనాత్మక అధ్యయనం చేస్తే ఏ ఇతరులు మెచ్చుకుంటారో దేనికి ఇతరులు నోచుకుంటారో మనకు తెలుస్తుంది అని మన పరి కారణమవుతుంది ఈ ఫోకస్ ఆన్ రిజల్ట్స్ ఎవర్ చే let's go and listen lord no lord be lord do not lord never forget lord help our heart never lord tumhe dignity mai mata chupu phiru nadaka tharopadanga undali enduke vetti cheyetti namaskaram kattaru mi antinchali ante tappandu manni chusthe vaalla manasu chineethi abhiprayaalu raakudadu aa bhajata manave undante డోట్ క్లియర్లీ గో త్రూ లైఫ్ ఎనర్జీ ఎనర్జీ అండ్ ఎనర్జీ బలహీనలు కాదు మనకు కావాల్సింది బలం జరిగినటువంటి వ్యక్తులు మనకు కావాలి అప్ వన్ ఐడియా You make that one idea you apply, keep it up, dream of it, live on that idea. That is the way to success that is from Vivekananda. We change you want to see the world and talk about Mahatma that you are. What you are is God's gift to you. What you will become is your gift to God. get a give one better develop yourself to make you a better gift to god you know barik inta melaina vyakti ga mari tirigi velinattu bharavachunna manu naligite are wah kya ban ke aaye ho tum ananadapa kya kare mai jo diya so kuch istemal karne ke liye banaya shikayat kiye the develop means accept your responsibility to improve yourself and help in improving your society in through your service is possible and our help to the full society in our social obligation that is what is called as discharge of sam dharma god inspired dharma meko anpinchinda ani prashna mari barokosani tokku chestunanu vitana nunchi chettu vitana nunchi chettu nunchi mana neetchukovalasindi <laughs> evara barokosani tokku cheyadaniki prayatninchu small groups make big differences Vasari clubs, small groups. Yaladandi, capitalise chesko ucho, admenu, bausha dhava satshwana, ina dhapur chetana, constant practice, feedback, and continuous improvement. Deshavan dhe uchumanna, manchi yadali penchumanna, kottu maadali tathiketho, that can end all up at the world. Good luck. How was this session and adagatande? What do you want to remember? What do you want to do to remember? ఇప్పుడు నోట్ చేసుకోండి బుక్స్ ఉన్న వాళ్ళు రెండే రెండు లైన్స్ నోట్ చేసుకోండి డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అనే వెబ్సైట్ కు వెళ్ళి పూల బాధ అని సెర్చ్ చేస్తే చాలు అక్కడున్న ఇంకేమిటి నోట్ చేయొద్దు ఆ రెండు లైన్స్ నోట్ చేసుకోండి నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ సెన్స్ వర్డ్ క్యారెడ్ అంటారు దాన్ని పూల బాధ అని చెప్పండి We will list five publications in Telugu and two publications in English on topics relating to personality development and soft skills absolutely free. If you include your system and your system, you will be able to take a lot of money. Next slide. Some statistics, don't worry about it. నేను రికార్డ్ చేశాను నేను రికార్డ్ చేస్తే అప్లోడ్ చేయగలుగుతాను మీరు ఎవరికైనా కావాలంటే ఈ ఉపన్యాసాలు మీకు పంపిస్తారు లేదు మా గప్ప నాగేశ్వరరావు పంపిస్తాను ఆయన డిస్ట్రిబ్యూట్ విశ్వం డాట్ వంగపల్లి అని స్క్రిప్ట్ డాట్ కామ్ లో సెర్చ్ చేస్తే నేను సృష్టించిన ఒక రెండు వందల ప్రెజెంటేషన్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి అక్కడ పది లక్షల ప్రెజంటేషన్స్ ఉన్నాయి దాట్ ఈస్ మై జీమెయిల్ ఐడి మిశ్వం డాట్ వంగీ అట్ జీమెయిల్ డాట్ కాస్ మై ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ టూ డబల్ త్రీ ఎయిట్ త్రీ ట్రాన్ఫర్ అవుట్ యూ హీస్ అవుతుంది If you want a copy of this presentation, I will send a single line request to my email ID, isram.vangabal.com. Now, presentations will be made in this moment and will be included. Including, remove my name, put your name on music. That's why I have no objection. Now, the other thing is, we will be able to do this in order to do this. Ramayana Rasana, Raya, Bhartana Rasana, Raya, Raya, and Raya. ఫ్రీగా కొట్టేస్తున్నాం కదా అట్లానే నాకు తెలిసిందాముగా ఫ్రీగా కొట్టేయొచ్చు నాకు ఏం వర్తాయించం లేదు ఓకే సో మంచి నిజా ఉన్నప్పుడు మంచి భోజనంలో పాల్గొవాలను అది కట్టుకోవాలి మంచి రిజల్ట్ అయింది సామాన్య వైద్య మధ్యాహ్నం ఎవరైనా ఎవరైనా చెప్పాలి చెప్పకపోతే మీకు అర్థం కాలేదని అనుకుంటున్నాను చెప్పండి December Tonight uh, Commissioner Sp incarcerated the report My name is Chandraman I'm the representative of the Virgin proud First of all thank you sir for the luar immediate wonderful presentation. you have started your speech to the concern of becoming better but a kaha vaagada me achcha sir the processor the chafa you have got sir from like the equation that is equal to t that equation was very functional because a chinnu engineer we are life long decision and what all and you like to start చేసి it has come to excellence of life జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దానికి సారదాగా ఎక్కడ దాకా ఆ క్రమంలో చాలా విషయం థ్యాంక్ యూ ప్రెసిడెంట్ మక్తల్ ఆలోచన ప్రశ్నలు లేవు మంచిగా ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నతమైన ప్రశ్నలు తలెత్తు ఉన్నత ప్రశ్నలు తగ్గినానికి ఉన్నతమైన ఆన్సర్ దొరుకుతుంది గీతంలో ఉన్నత నుంచి ఉన్నత కేవలం సాధించారు ఇంకొకటి సార్ మంచి చేయడానికి చేయగాకపోయినా మనసులో మంచి జరగాలని కోరుకోవాలని సాధించాడు ఇది చాలా మంచిగా అవసరం దాన్ని వన్ మూర్ చూడండి ఒక నలుగురు వేరు మంచి చేయాలని ఆరోగ్యం కూడా మంచిగా బాబా చెప్పారు అది చాలా బాగుంది సార్ మరి సత్యనారాయణ జాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కు నేను ఉపాధ్యాయును మీకు చాలా ధన్యవాదాలు సార్ ఒక విషయం చెప్పాడు సార్ విషయం మనం ఇది పూర్తయిన తర్వాత సమీక్ష చేసుకోవాలని చెప్పాడు అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మేము కూడా చెప్తున్నాం కానీ పాటిస్తారు అయితే నేను చెప్తాను కానీ ఇంట్లో పాటించు ఇంట్లో ఈ రోజు ఏం జరిగింది మన పిల్లలు ఏం చదివా అయితే సార్ ఇంకొక విషయం గురించి చెప్పారు సార్ ఫ్యామిలీతో ఎక్కువ టైం ఈ ఈ కాలంలో మనము విద్యార్థుల పిల్లలతో పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయరు వాళ్ళ బుద్ధిలో వాళ్ళు అయిపోతున్నారు దయచేసి నాతో పాటు మీ అందరూ కూడా మేము పేలెట్స్ తో టైం స్పెండ్ చేస్తే చాలా కళ పంచుకున్న వాళ్ళు అందించేసుకుని వృద్ధులోనికి వస్తాం ఓకే సార్ థ్యాంక్ కృష్ణ ప్రెసిడెంట్ డైరీ ప్రోగ్రామ్ ఇచ్చేందుకు ఉష్ణాంతికి తర్వాత జరిగింది నాకు తీతే మొత్తం ఒక యాపి అడగన్య ఈ కాలంలో సార్ నాకు ప్రొఫెషన్ ఉన్నట్టు ఎంతో విశ్వానికి రోజు కావాలి ప్రతి ప్రొఫెసర్ కూడా ఇప్పుడు స్వార్థంగా ఆలోచన చేస్తున్నాడు సార్ అటువంటి ప్రొఫెసర్ అంటే ఒక దీనిలో మార్కులు తీసే పడుతుంది చూసేట్ కదా ఇంటి వాళ్ళ తప్పులు వెళ్ళదు అన్నారు కదా అయితే నేను మంచిదని అనుకున్నాను సార్ ఇంటి వాళ్ళ తప్పులు వెళ్ళదు అంటే మంచి మంచిది కాదు అన్నది కరెక్ట్ నా పేరు రతకుమార్ మసాల్ డిస్ట్రిక్ట్ ముందుగా అన్నగారికి కృతజ్ఞతలు ఒకరి మంచి కోరు మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది దాకా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పిన మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్ గా మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కానీ ఇక్కడ మైనస్ మైనస్ డబల్ డబల్ మైనస్ అవుతుందని ఒక ఎగ్జాంపుల్ పూర్వకంగా చెప్పినాను ఇంకోటి రెండోది ఒక థింకింగ్ చేస్తే ఏదైనా దీనివల్ల ఒక మనిషి సమానాన్ని కోడ్ కోడ్ యాక్టివ్ గా ఎప్పుడుగా ఉంటారు కారణం ఇచ్చిన్నావు అన్నింటికన్నా కాలం వచ్చింది ఏంటంటే ఉదయాలు ఆనందంపడితే ఆ విధం మొత్తం ఆనందం నడుస్తుంది అని చెప్పిండు కాబట్టి శ్రవణ్ కుమార్ జోన్ జార్ ఫస్ట్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరియు వ్యాన్యుల్ స్ట్రీట్స్ ఇచ్చిన సార్ the uh, response of, start the day with the smile is very good. For that, enthusiastic and that will be expertise. And that will be experimental. And that will be your success and excellence. It is very valuable to follow. I feel it is very valuable to follow. Thank you very much. Vishwanagar ki, Paola Murmanalu. Atla di, so this is Gargana. మన అంత అదృశ్యము మన వాసవ్యో మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ రమ్మంతమంది రాలేదు వారి అదృష్టానం పోగొట్టుకున్నారు ఈ అదృష్టం దొరికింది తర్వాత మన విషయంలో చెప్పినట్టు ఇంతకుముందు కూడా నేను వేరే నాకు వచ్చినప్పుడు ఇట్లాగే చెప్పారు పొత్తులు లేసి చెప్పి అది నేను అప్పుడప్పుడు ప్రాక్టీస్ కానీ మా పిల్లలు ఎప్పుడో ఇంకా వాళ్ళు తీసుకుని తాను ట్రై కానీ రాలేదు వాళ్ళనే మార్పులు మార్చే మార్చాలే అంటే అంటే ఒక మా ఇంట్లో ప్రతిభ జరుగుతున్న విషయము చాలా మంది నాదారు అంటున్నారు కదా అదే మాటిలో లీడలేదు మార్పు లీగలేరు అంటే జరుగుతుంది పిల్లలు మార్పు దేవడానికి ఏమన్నా విషయం ఉంటే చెప్తే ఇదంతరికి పనికొచ్చేది కాబట్టి కొంచెం చెప్పమని కోరుచున్నాము థ్యాంక్ యూ సార్ అడిగితే ఎవరు చెప్పాలన్నారు ఇప్పుడు ఇంతమంది అందరూ విన్నారు అర్థం అందరు అని అర్థం మొదటి కంటరీ స్టార్ మరి ఉపన్యాసా ముద్య లాంటి మాటల్లో కొన్ని కొన్ని ఆమె మాటలు చెప్పారు చాలా మంచిగా మరి ఎదురు వాళ్ళు ఒకరు ఉదాహరణ చెప్పాడు నేను బాధపడుతూ అతను బాధపడుతూ అలాంటి నన్ను సత్యం మనం మరి మనం సేవలో ఉన్న మన అటువంటి మనం ఎవరు పాటించు ఎవరైనా అటువంటి విషయాలు పాటిస్తుంటే మనం దాన్ని సున్నితంగా తగ్గి వారి మంచి తలని ఇబ్బంది మనం గమనించాం ఇలాంటి విషయాలు చెప్పినందుకు వారికి నా యొక్క బాధాపించులపాఠి అడిగిన విధాన్సియల్ ఆఫీస్ ఒక్కసారి కొత్తగా చూసిన విశాఖపట్నం కానీ ఈ రోజు వాళ్ళు కష్టం చెప్పిందంటే ఇప్పటి రూపాయలు కాబట్టి వస్తున్నాను ఆయన స్క్రిప్ చాలా బాగుంటుంది కానీ నేను మన వాసరి కదా ఈ స్క్రిప్ టూ అవర్స్ ఇంకా షెట్ పెట్టగలను టూ పార్ట్స్ పెట్టి చాలా బాగా ఉంటుంది ఆఫ్ లభించిన కూడా కొంచెం ఎప్పుడైనా ఇదే కూడ విధానం ఎప్పటికే కొంత ఆఫర్ నుంచి ఇచ్చేటప్పుడు తుమ వాళ్ళు ఎక్ ఆఫర్ అవర్ చేస్తారు అంటే చేస్తారు ఆక్టివేట్ ఎఫ్ ఆఫ్ అవర్ ఆక్టి మచ్ ఆకాశంలో సగం మేమంటారు కదా ఒక్కరు నోరు విప్పి చెప్పలేదే మీరు అడగండి ఎవరు అడుగుతారు ఆకాశంలో సగం అంటారు కదా మరి ఒక్కరు బాగాలేదని చెప్పమ్మా నేనేమో అనుకోను ఇదొచ్చే కళా కూ అది అంత బొంగల్ గురిగా ఆడగలుగుతున్నా మన మనుషుల చరిత్ర వదిలేసి మనం కూడా ఇంత ఉన్నతంగా ఎగవచ్చా చర్చించాను ఒకటే సార్ మూడు సార్లు ఇప్పుడు కట్టింగ్ కొంచెం కొంచెం పదిహేను వస్తూ వచ్చేసి పదిహేను అవుతుంది పదిహేను ఇరవై టీ అండ్ స్నాక్స్ టీ కోసం చేస్తున్నాయి పదిహేను నిమిషాలు